స్మరా హృది సంస్ఫురదాత్మత సచిత్సుఖం పరమహంసతిరీయప్నజాగరసుమవైతిం తద్బ్రమ నిష్కళము విభాగినే ఘ ఈశ్వరో గురాత్తి మూర్తిభేదవిభాగిని వ్యోమవద్ వ్యాప్తదేహయ దక్షిణమూర్త శ్రుతిస్మృతిపురాలయం కరుణాయం శంకరం ఓ మామి భగవత్పాదం శంకరకశంకర ఓష్ణాయ వాసువాయ దీనందగోపకరాయ గోవిందయ నమో నమ హరి ఓ సాధనల్ని ఆచరించడం వల్ల మాయని దాటగలము అటువంటి పన్నెండు సాధనల్ని ఇప్పటి వరకు చూచాం యాభై సూత్రం వరకు ఇక మనం ఆచరించేటువంటి కాస్త తక్కువ స్థాయి భక్తి పరాభక్తి కాకుండా అపరాభక్తి దాన్నే గౌణీభక్తి అముఖ్య భక్తి అని అంటారు దాన్ని తెలుసుకోబోయే ముందు ఈ భక్తి యొక్క ప్రేమ స్వరూపం అమృత స్వరూపం ఏదైతే ఉందో ఈ భక్తి స్వరూపాన్ని కొద్దిగా వివరించడానికి ప్రయత్నం చేస్తూ ఆ తర్వాత గౌణభక్తిలోకి వెళుతూ ఉన్నాం నెక్స్ట్ అనిర్వచనీయం ప్రేమస్వరూపం ప్రేమస్వరూపం అంటే మనకు తెలుసు ఇప్పుడు సాధు అస్మిన్ పరమ ప్రేమ రూప అమృతస్వరూపా ఫల రూపత్వాత్ కాబట్టి అమృతస్వరూపమై పరమ ప్రేమ రూపమైనటువంటి భక్తి ఏదైతే ఉందో అది ప్రేమస్వరూపం అమృతస్వరూపం ఏదో అదే ప్రేమస్వరూపం మరొక దాని మీద ఆధారపడకుండా ఉండేది నకించుద్వాంచతి దేని కోరనటువంటిది నోచతి దేనికి దుఃఖపడనటువంటిది అంటే జీవితంలో తనకు వేరుగా పోయేందుకు ఏది లేదు గనక నా ద్వేష్టి దేనిని ద్వేషించినటువంటిది నా రమతీయ నోత్సాహీ భవతి ప్రాపంచిక విషయాలందు రమించాలనేటువంటి ఉత్సుకత ఎక్కడైతే లేదో ఇది పరమ ప్రేమ అది ప్రేమస్వరూపం ఆ ముఖ్యమైనటువంటి ఆ ప్రేమస్వరూపం సిద్ధరూపంలో ఉంది గనక అనిర్వచనీయం ఇస్క్రైబుల్ నిర్వచించడానికి సాధ్యపడదు అది కాబట్టి అనుభవైకవేద్యంగా తెలుస్తూ ఉంది గనక స్వరూపంగా తెలుస్తూ ఉంది గనక దాన్ని నిర్వచించడం వీలు పడదు ఇంకేం లేదు ఎందుకని నేను వీలు కాబట్టి శబ్దానికి అర్థమయ్యేటువంటిది కాదు అన్నిటినీ మనకు తెలిసినవన్నీ శబ్దాల్లో చెప్పలేం లౌకికంగానే మనకు ఒక్కొక్కసారి కలిగేటువంటి అనుభవాన్ని అనుభూతుల్ని వ్యక్తం చేయలేం అనుభవిస్తామే కానీ వాటిని గురించి వివరించడానికి శక్తి సరిపోదు ఎందుకంటే శబ్దాల్లో కొన్ని అనుభవాలు ఇమడవు శబ్దాల్లో అనుభవాలే ఇమడనప్పుడు అనుభూతిది అనుభవం కాదు అనుభూతి అటువంటి అనుభూతి మాటల్లో వచ్చేందుకు అవకాశమే లేదు కనుక ప్రేమస్వరూపం ఏదైతే ఉందో అది నిర్వచించడానికి వీలు లేనిది ప్లీజ్ నా నిర్దేశం శక్యతే ఇది అనిర్వచనీయం అంటే నిర్దేశించడానికి వీలు కానిటువంటి పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు ఏదైనా ఒక కొంత చక్కెర నోట్లో వేసుకున్నాడు అనుకోండి ఒక మనిషి లడ్డు తిన్నాడు అనుకోండి ఎలా ఉంది అని అన్నప్పుడు తీయగా ఉంది అంటాడు అదే శబ్దం కాబట్టి మనం అడిగినటువంటిది ఆయన అనుభూతి ఇది చాలా బాగుంది లడ్డు అని ఎప్పుడైతే అన్నాడో లడ్డు బాగుంది కదా ఏంటి అసలు ఆ బాగుంటే ఉందో చెప్పు అన్నాడు ఇక ఎంత చెప్పినా కూడాను తన అనుభూతిని తన అనుభవాన్ని వ్యక్తం చేయలేడు శబ్దంలో బాగుందండి అంటాడు ఏం బాగుంది లడ్డు బాగుంది చింతక అయిపోడి బాగుంది సరిపోలే అది కాబట్టి బాగుంది అనేది చాలా వాటికి సరిపోతుంది ఆ పదం చాలా వాటికి ఉపయోగిస్తాం ఆ సినిమా ఎలా ఉంది బాగుంది నీ ఆరోగ్యం ఉంది బాగుంది ఈ బాగుంది అనేది దేనికి సంబంధించిందని కనుక బాగుంది అనేటువంటి పదం అంతకన్నా మించి మనం ఏది ఉపయోగించడానికి అవకాశం లేదు కనుక నువ్వు తిన్నటువంటి స్వీట్ ఉంది అని అంటే బాగుంది అని చెబుతాడు శబ్దంలో అంతకు మించి చెప్పలేడు ఆ బాగుందని ఏదైతే చెప్పాడో అది పూర్ణ నిర్వచనం కాదు అంటున్నాను అనికే లేదు ఏదో తనకు అనుభవాన్ని వ్యక్తం చేయడానికి మాటల్లో ఎంతవరకు సాధ్యం అంతవరకు వ్యక్తం చేయగలిగాడే కానీ అది పూర్ణ సత్యం కాదు కనుక ఇటువంటివే సాధారణంగా మనకు ఈ జీవితంలో నిత్య జీవితంలో దైనందిన జీవితంలో ఏవైతే మనకు అనుభవానికి అందుతూ ఉన్నాయో అవే చెప్పలేనప్పుడు పరమ ప్రేమ రూపాన్ని వర్ణించడం అనేటువంటిది అసలు సాధ్యం కాదు పరిమితమైనటువంటి మనసుకు పరిపూర్ణమైనటువంటి ఆ జ్ఞానం అందే అవకాశం లేదు కాబట్టి సరస్వతే వచ్చినా కూడాను చెప్పలేదు సరస్వతి అయినా చెప్పగలిగింది కొన్ని అనుభూతుల్ని మాటల్లో మడత పెట్టడం ఇంకేం లేదు ఇయే ఇట్లుండేటప్పుడు పరాభక్తి అమృతస్వరూపమైనటువంటి భక్తి మాటలకు అందేది కాదు గనక ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా ఎక్కడికైతే వాక్ మనసు వెళ్ళి తిరిగి వచ్చేస్తూ ఉన్నాయో చేరలేక అది కాబట్టి పరప్రేమని ఏదైతే మనం ఇంతవరకు తెలుసుకున్నామో ఈ పరమ ప్రేమ రూపమైనటువంటి భక్తి అమృతస్వరూపమైనటువంటి భక్తి ఇది ఆత్మస్వరూపమే గనక ఎన్ మనసా నమనుతే ఏ నాహహో మనోమతం కాబట్టి ఏదైతే మనసు ద్వారా తెలుసుకునే అవకాశమే లేదో ఏది ఉండడం వల్ల ఈ మనసు నడుస్తూ ఉందో అది విచిత్రం కాబట్టి శబ్దం కూడా ఏదైతే ఉందో ఇలా శబ్దం ఉండడానికి ఏదైతే ఆధారంగా ఉందో కారణంగా కార్యరూపంలో ఉండేటువంటి ఈ శబ్దం దాన్ని తెలుసుకునే అవకాశం లేదు గనక ప్రేమస్వరూపం అనేటువంటిది అనుభవైక వైద్యమే గానీ నిర్వచించడానికి సాధ్యపడదు ఫోర్ ఆ నిర్వచనీయం ప్రేమస్వరూప కాబట్టి అనుభవం అనేటువంటిది అన్ని అనుభవాలు చెప్పలేం కొన్ని చెప్పచ్చు కొన్ని చెప్పలేం కానీ ఇది మనసులో ఉండేటువంటి అనుభవాలు అనేటువంటిది ఇది మనసుకు అతీతమైనటువంటిది మనసుకు అతీతమైనటువంటి స్వరూపస్థితి కనుక దీన్ని ఎప్పుడు కూడాను నిర్వచించడానికి సాధ్యపడదు నీటిలో మునిగినటువంటి వాడే లోపల పడిన తర్వాత మాట్లాడలేడు మన అనుభవం నీటిలో మునిగిన వాడే మాట్లాడలేడు ఆత్మానందంలో ఓలలాడేవాడికి ఏం మాటలు వస్తాయి దాని గురించి ఎందుకని జ్ఞాతృ జ్ఞేయ జ్ఞానభేదం అండర్స్టాండ్ కాబట్టి నేను జ్ఞాత తెలుసుకుంటూ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ దిస్ జ్ఞాతను తెలుసుకుంటూ ఏదైతే నాకు తెలియబడుతూ అది జ్ఞేయం జ్ఞాతకి ఏ జ్ఞేయం అయితే అది జ్ఞానం కాబట్టి జ్ఞాతృ జ్ఞేయ జ్ఞాన భేదం ఉంది ఈ భేదం త్రిపుటి ఎక్కడైతే ఎగిరిపోతా ఉందో అక్కడ కలిగేటువంటి పరిపూర్ణ జ్ఞానం ఆత్మ జ్ఞానం అది ప్రేమ స్వరూపం అది పరమ ప్రేమ రూపం అది అమృత స్వరూపం అలాంటి దాన్ని మాటల్లో ఎట్లా మడత పెట్టగలం దేర్ ఫోర్ అనిర్వచనీయం అప్పుడు మనకు కనపడతాయి ఏంటంటే అనుభవించినప్పుడు ఎందుకు చెప్పలేరు అనుభవించిందని చెప్పొచ్చు కదా ఇదిగో నేను అందుకనే ఎగ్జాంపుల్ ఇచ్చాను ముందే నువ్వు ఏదైనా లడ్డు తింటే చెప్పగలవాది ఎలా ఉందో అని అది అనుభవించదగింది అందువల్ల నారద మహర్షి కూడా ఒక ఎగ్జాంపుల్ ఇస్తూ ఉన్నాడు మూకాస్వాదనవత్ మూకా ఆస్వాదనవత్ మూక అంటే మూగవాడు మూక అంటే మూగవాడు ఆస్వాదనవత్ ఏదో ఒక మధురమైనటువంటి పదార్థాన్ని రుచి చూసాడు చూడడం ఉంటుందో అట్లా మూకాస్వాదనవత్ ముఖ ఆస్వాదనవత కాబట్టి ఒక మూగవాడు ఉంటే అతనికి తీసుకెళ్ళి గనక మనం ఏదైనా రుచికరమైన పదార్థాన్ని ఇచ్చినప్పుడు దాన్ని తింటాడు తింటాడు గనక అనుభవంలోకి అందిపో అనుభవానికి అందుతుంది గనక ఆనందిస్తాడు ఆ రుచిని మనం వెళ్ళి అడిగామనుకోండి అతన్ని చెప్పలేడు ఒకవేళ చెప్పమని మళ్ళీ ప్రెషర్ ఇచ్చామనుకోండి అతని మీద ఎలాగైనా నువ్వు చెప్పాలి అని ఒత్తిడి కనుక తీసుకొస్తే అంటాడు దీనికి అనుభవానికి సంబంధమే లేదు శబ్దానికి అనుభవానికి సంబంధం లేదు కనుక శబ్దం అయితే చేయగలిగాడు కానీ ఈ శబ్దంలో అతని అనుభవం ఏమడ్డం లేదు కనుక నాలుక లేదా రుచి చూసే నాలుగుంది మాట్లాడే నాలుగు లేదు దట్స్ దట్ థింగ్ కాబట్టి రెండు పనులు చేస్తారు నాలుక అటు రుచి చూడగలదు ఇటు మాట్లాడగలదు రుచి చూచే నాలుగు ఉందే కానీ మాట్లాడేటువంటి నాలుక అతనికి లేదు అందువల్ల అనుభవం మాత్రం ఉంది అనుభవం ఉన్నంత మాత్రమే చెప్పగలడానికి అవకాశం లేదు చెప్పచ్చు చెప్పలేకపోవచ్చు కొన్ని చెబుతాము ఏవైతే మాటలకు అందుతాయో వాటిని చెబుతావు మాటలకు అందలేనటువంటి వాటిని చెప్పలేము మరి సామాన్యమైనటువంటి విషయాలను ఇలా ఉండేటప్పుడు ఆత్మానందానికి సంబంధించింది గనక ఆత్మరతి గనక ఇదే ఆత్మక్రీడ గనక పరిపూర్ణమైనటువంటి ఆనందానుభూతి కనుక దీన్ని చెప్పేటువంటి అవకాశం లేనే లేదు మూక ఆస్వాదనవత్ స్వామిది ఇట్లాంటిది అందరికీ కలుగుతుందా ప్రకాశతే క్వాపి పాత్రే ప్రకాశతే క్వ అపి పాత్రే ఎక్కడో అరుదైనటువంటి ఒక వ్యక్తిలో కనపడుతుంది ప్రకాశతే ఒకవేళ మీ దగ్గర ఉండే పుస్తకాల్లో ప్రకాశ్యతే అని కనుక ఉంటే అంటే నేను ట్రాన్స్లేట్ చేసింది కాకుండా వేరే బుక్స్ కూడా అది కూడా పాఠాంతరం తప్పేం లేదు ప్రకాశ్యతే అని ఉండొచ్చు ప్రకాశ్యతే అని కూడా ఉండచ్చు ప్లీజ్ ప్రకాశ్యతే కాఫీ పాత్రే ఎక్కడో రేర్ అందరిలో చూడలేమిది అందరిలో ప్రేమ ఉంది కాదనడం లేదు కానీ అందరిలో పరాప్రేమ లేదు పరమప్రేమ స్వరూపం అనేటువంటిది లేదు అమృత స్వరూపం అనేటువంటిది లేదు అది కేవలం జ్ఞానం వల్లనే రావాలి మరొక విధంగా వచ్చేందుకు అవకాశం లేదు అటువంటి జ్ఞానం ఎవరికైతే పరిపూర్ణంగా ఉంటుందో అటువంటి వాళ్ళకి పరమ ప్రేమ రూపమైనటువంటి అమృత స్వరూపమైనటువంటి ఫలరూపమైనటువంటి భక్తి ఏర్పడే అవకాశం ఉంది గనక ఇట్లాంటివి ఎక్కడోగాని కొనిపడవు అందువల్ల ఇక రాబోతాయి మనకు గౌణీ త్రిధ అంటూ గుణభేదాలతో ఉండేటువంటి భక్తి మనం చేసేది ఏదైతే ఉందో సెకండరీ టైప్ ఆఫ్ డివోషన్ అముఖ్య భక్తి దానిలో మనం పరిపూర్ణమై వస్తూ ఉంటే శుద్ధిపడుతూ ఉంటే ఒక దశలో ఈ సాధనలో శుద్ధిపడిన తర్వాత పరాభక్తికి వెళ్ళే అవకాశం ఉంటుంది అప్పుడు అది శోభిస్తుంది ఇదే వ్యక్తిలో అంటే తనలో మెచ్యూరిటీ వచ్చే కొద్దీ స్పష్టత వచ్చే జ్ఞానం మీద కన్ఫ్యూజన్ తగ్గే పుణ్యం పెరిగే ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ జరిగినప్పుడు ఆ పరాప్రేమగా పరమ రూపమైనటువంటి భక్తి కనపడుతుంది కనుక అటువంటిది అందరిలో చూచేందుకు అవకాశం లేదు కనుక ప్రకాశతేత్రే కోత్రే బహునాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే सुदेव सर्वि समुर्लभ भगवदी बहूना जन्मना अंत अनेक जन्म बहूनाम जन्मना जन्म का अनेक जन्म लोग बहूना जन्मना अंत चवर अनेक जन्म भक्ति అనేక జన్మల్లో ఆచరించినటువంటి అద్భుతమైనటువంటి భక్తి కార్యక్రమాలు ఇవన్నీ కలిపి చివరిలో జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాటన్నిటి ఫలంగా జ్ఞానం వస్తే అప్పుడు పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తాడు ఎట్లా వాసుదేవ సర్వమితి ఇదం సర్వం వాసుదేవ ఏవ ఈ సమస్తమైనటువంటి ప్రపంచం సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ తప్ప రెండవది కానీ కాదు అది వేదం విశ్వమితి ఉండకోపనిషాత్ కాబట్టి బ్రహ్మ ఏవ ఇదం విశ్వం ఈ సమస్తమైనటువంటి ప్రపంచం కూడా బ్రహ్మమే అయ్యుంది సర్వం కలివిదం బ్రహ్మనేహనాస్తికి ఇచ్చిన సర్వం విష్ణుమయ్యని జగత్ సర్వం కృష్ణమయ్య జగత్తు ఇది ఎవరికి వస్తుంది ఇది వచ్చే అవకాశం లేదు ఆ పరమ ప్రేమ రూపమైనటువంటి అమృత స్వరూపమైనటువంటి భక్తి ఎవరికి సిద్ధిస్తుందో వాళ్ళకి మాత్రమే అంత వాసుదేవ స్వరూపంగా గోచరిస్తుంది దాట్స్ ద థింగ్ ఇది ఎప్పుడు వస్తుంది అనేక జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యఫల విశేషం చేతనే వస్తుంది కనుక బహునామ జన్మనామ అనేక జన్మలు అంతే చివరిలో జ్ఞానవుతాడు మనిషి ఆ జ్ఞానైనప్పుడు జ్ఞానంలో చేసేటువంటి ఆరాధన ఏముంటుంది జ్ఞానములో జ్ఞాని జ్ఞేయము జ్ఞానం అనేది లేదు కనుక తన స్వరూపాన్ని స్వరూపానుభూతి స్వస్వరూపానుసంధానం భక్తి ఇతి అభిదియతే అని మన ఆచార్యుల వారు చెప్పింది ఏదైతే మనం చూసామో ఆ స్థాయికి వచ్చేస్తాడు కనుక అటువంటి వాడికి వాసుదేవ సర్వం ఇది ఈ సమస్తమైనటువంటి ప్రపంచం వాసుదేవుడే సాక్షాత్ భగవంతుడే అనేటువంటి ఎరుక కలుగుతుంది ఎందుకంటే ఎన్నో టైటల్స్ ఇస్తుంటారు ఈ ప్రపంచంలో పద్మశ్రీలు పద్మభూషణులు కమలశ్రీలు కమలభూషణలు పంకజశ్రీలు పంకజభూషణ్లు ఇవన్నీ భగవంతుడిస్తే ఎట్లా ఉంటుంది టైటల్ భగవంతుడిస్తే ఇప్పుడు అంటున్నాడు ఆ స్థాయికి వచ్చినటువంటి జ్ఞాని ఎవరో సహ మహాత్మా స మహాత్మాసు దుర్లభ ఆ మహాత్మా అనేది భగవంతుడు ఇచ్చిన బిరుదు జ్ఞానికి భగవంతుడు ఇచ్చిన బిరుదు ఎప్పుడైతే భగవంతుడే బిరుదు ఇచ్చాడో ఇంకా అంతకు మించి ఇవ్వడానికి ఎవరు లేరు ఈ ప్రపంచంలో ఒక స్థాయి వచ్చిన తర్వాత ఓ పెద్ద స్థాయిలో ఒక రాష్ట్రపతి ఇచ్చేసాడు అనుకోండి ఒక బిరుదు ఆ తర్వాత మళ్ళీ పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ దగ్గర తీసుకుంటే ఎట్లా ఉంటుంది దానికి దీనికి ఏది సంబంధం కాబట్టి ఒక హయ్యెస్ట్ స్టేజ్లో నుంచి ఒక అత్యున్నతమైనటువంటి స్థాయిలో నుంచి ఒక బిరుదు అందిన తర్వాత అంతకు మించి ఉండాలి ఇంకొంత ఉండడానికి అవకాశం లేదు కానీ పరమేశ్వరుడు ఇవ్వడం భక్తుడికి జ్ఞాని భక్తుడికి పరమేశ్వరుడివ్వడం ఏమని స మహాత్మా అతడెవడో కాదు ఆ జ్ఞాని మహాత్ముడు ఈ అమృత స్వరూపమైనటువంటి భక్తి తానే అయినటువంటి వాడు స్వరూపస్థితిలో ఉండేటువంటి వాడు మహాత్ముడు కనుక అటువంటి వాడు సు సుతరాం దుర్లభ అయితే వాళ్ళు ఎక్కడంటే అక్కడ దొరికేవాళ్ళు కాదు సరేనా ఈ గౌణభక్తిలో మనం వస్తాం ఇక మీదట వాళ్ళు దొరుకుతారు ఎక్కడ కావాల్సి వచ్చిన ఆర్తుడు అర్ధార్థి జిజ్ఞాసు ఇట్లాంటి వాళ్ళు దొరుకుతారేమో కానీ ఆ పూర్ణ భక్తిలో ఉండేటువంటి మహాత్ముడు మనకు లభ్యమయ్యే అవకాశం లేదు ఒకవేళ కనుక అలాంటి వాడిని చూడగలిగితే ప్రకాశతే అది ఎక్కడో ఒక అరుదైనటువంటి వ్యక్తిలో కనపడుతుంది అరుదైన వ్యక్తిలో ఒక జ్ఞానదేవు ఒక తుకారాం ఒక వివేకానంద ఇటువంటి వాళ్ళలో ఒక మధుసూదన సరస్వతి విద్యారణ్య స్వామి ఇలాంటి వాళ్ళలో మహానుభావుల్లో అక్కడక్కడ అక్కడక్కడ మనం కనబడుతూ పోద్ది అందువల్ల అలాంటి చోట ప్రకాశిస్తుందే కాని అందరిలో ఇది ప్రకాశించేటువంటి అవకాశం లేదు ఇది పరాభక్తి అటువంటి వాడు సు దుర్లభ సుతరాం దుర్లభ కనుక ఒక్కొక్క మెట్టుగా మనం ఎక్కిపోతూ ఉంటే అనేక మెట్ల తర్వాత బహునాం జన్మనామంతే అది పద్దెనిమిది మెట్లు ఎక్కిన తర్వాత భగవద్ దర్శనం ఎందుకంటే దేవాలయానికి పద్దెనిమిది మెట్లు కనుక కనుక భగ భగవద్ దర్శనం అన్నప్పుడు ఒక పద్దెనిమిది మెట్లు ఎక్కిపోయిన తర్వాత భగవద్ దర్శనం అవుతుంది అట్లాగే ఈ పరాభక్తి అనేటువంటిది అనేక జన్మలలో ప్లస్ ఈ జన్మలో మనం చేసినటువంటి పుణ్యఫల విశేషం ఏదైతే ఉందో సుకృతం ఉందో ఆ సుకృతం యొక్క ఫలంగా ఈ పరాభక్తి కలిగే అవకాశం ఉంటుంది కనుక అందరూ భక్తులే కావచ్చు కానీ అందరూ పరాభక్తులు పరమ ప్రేమ స్వరూపులైనటువంటి భక్తులు అమృత స్వరూపమైనటువంటి భక్తులు కాలేరు అది అరుదుగా కనిపిస్తూ ఉంటుంది ప్రకాశతే కాపి ఎందుకని స్వామీజీ కమాన్ గుణరహితం కామనారహితం ప్రత్యక్షవర్ధమానం అవిచ్ఛిన్నం సూక్ష్మతరం అనుభవ రూపం అది అతహ ఈ కారణం చేత కనుక ఎందుకని అందరిలో ఇది కనిపించదు ఇటువంటి భక్తి ఇంత అమృత స్వరూపమైనటువంటి ఫలరూపమైనటువంటి భక్తి అందరిలో కనిపించకపోవడానికి కారణం ఏంటి అని ఆలోచిస్తే ఇది కనపడతా ఉండేది గుణరహితం నెంబర్ వన్ మళ్ళీ ఒక్కసారి అంటే ఇవన్నీ మనం చూచాం నేను ఇంతకుముందే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చేసాను ఇవన్నీ కాకపోతే ఏంటంటే మళ్ళీ ఒక్కసారి మనసుకు తెచ్చుకోవడం అంతేంకేయలేదు గుణరహితం కాబట్టి సత్వరాజ స్తమో గుణాలు అక్కడ ఉండే అవకాశం లేదు ఎక్కడుంటాయి అవి సత్వరాజస్తమో గుణాత్మిక మాయాస్తి కాబట్టి మాయలో ఉంటాయి త్రిగుణాలు అనేటువంటివి మాయలో ఉంటాయి ఇది మాయలో ఉండేటువంటి భక్తి కాదు పరమ ప్రేమ రూపమైనటువంటి భక్తి మాయను దాటినటువంటి భక్తి కనుక గుణరహితము ఎందుకని గుణాలే లేవు సార్ అక్కడ గౌణీ భక్తి ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి అందుకని అనిర్వచనీయం గుణాలు గనక ఉంటే దీనికి ఈ లక్షణం ఉంది ఈ గుణం ఉంది అనేటువంటి దాన్ని మనం వ్యక్తం చేయవచ్చు ఎప్పుడైతే గుణరహితంగా ఉందో మాటలకు అందడం లేదు మనసుకు అందడం లేదు దర్ ఫర్ ప్రేమ స్వరూపం కనుక అది గుణరహితం కాబట్టి సత్వరాజ సమూహ గుణాల యొక్క పరిధిలోకి వచ్చేది మాత్రం కాదు గుణరహితం నెక్స్ట్ కామనారహితం ఈ భక్తులు ఏదైనా ఆశ కదులుతుందే నాకు అది కావాలి అని అనిపిస్తుందే అనిపించవచ్చు భక్తులు కావాలని ఉంది కదా ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళితే తిరుపతికి నైంటీ నైన్ పాయింట్ నైన్ రెక్కలకి ఏదో ఒకటి నిరాశ పొందాల్సిన అవసరం లేదు నిరాశపడిన అవసరం లేదు అర్థం చేసుకుంటే చాలు కాబట్టి ఏదో కోరికతోనే పోతాడు లేదు అది ఏమి అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ మూడు నామాలను చూడగానే లేని కోరిక కూడా వస్తుంది ఏదైనా అడిగితే బాగుండండి కారణం ఏంది అందరూ అడుగుతున్నారు కనుక ఏమైంది అడిగితే పెట్టుబడి లేని వ్యాపారం ఇస్తే ఇస్తాడు లేకపోతే లేదు ఏదైనా ట్రై చేద్దాం అర్థమవుతుంది ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి మనలో ఒక వెలితు ఉంది కనుక మనలో ఒక అసంతృప్తి ఉంది కనుక ఏదో లేదు అనేటువంటి వెలితి హృదయాన్ని పట్టి పీడిస్తూ ఉంది కనుక కాబట్టి ఏదైనా అడిగితే ఆ వెలితి కూడా పోతుందేమోనని కాబట్టి వెలితి లేని వాళ్ళు కూడా ప్రార్థించేస్తారు అదొక రకమైన వెలితి తనలో ఏ వెళుతుందో తనకు తెలియకపోయినా భగవాన్ నన్ను చల్లగా చూడు ఇప్పుడు వేడిగా వేడిగా ఉండవా ఏంటి అసలు ప్రాబ్లం ఉండి నాకు ఇదిగో ఈ సమస్య ఉంది అనేది అయ్యా భవిష్యత్తులో రాబోయేటంతా హాయిగా ఉండే అంటే భవిష్యత్తులో ఏదో ప్రమాదం వస్తుందని ఊహిస్తున్నాడు కాబట్టి భవిష్యత్తులో నేను బాగుండాలా నన్ను ఆశీర్వదించండి మీ ఆశీర్వాదం ఉంటే చాలు అంటే ఏదో లేదు అనేటువంటిది హృదయాన్ని కల అది అర్థం చేసుకోవాలి మనం సైకలాజికల్గా కాబట్టి మనస్తత్వ శాస్త్ర రీత్యా చూస్తే హృదయంలో ఏదో ఒక వెలితి కొట్టుమిట్టాడుతూ ఉంది గనక ఎప్పుడు ఏదో జరగాలి ఏదో జరగాలి ఏమో జరుగుతుందో ఈ వెలితి ప్రధానంగా ఉంది గనక కోరికలు కదులుతాయి కానీ పూర్ణ భక్తి వచ్చిన తర్వాత ఏం పొందాలి చెప్పండి అన్నీ పొందేస్తున్నాడు కదా సోష్ణుతే సర్వాన్ కామాన్ సహ సమస్తమైన కోరికలు ఈడారిపోయినాయి అందువల్ల కృతకృత్యుడు చేయవలసిందంతా చేసిన వాడు అయ్యాడు ఆప్త కాముడు పొందవలసిందంతా పొందిన వాడు అయ్యాడు కాబట్టి అందుకనే మనం మొదట చూచాం ఇవన్నీ కారలేట్ చేసుకుంటూ పోవాలి సా నా కామాయమాన నిరోధ రూపత్వాత్ సా ఆ భక్తి ఎట్లాంటిది నిరోధ స్వభావం ఆ నిరోధం కనుక కామాయమాన నా కోరికల్ని కథలనివ్వదాన్ని అక్కడేమున్నాయా నవ్వు నువ్వు నవ్వడానికి అని మీకు డౌట్ ఎందుకు నవ్వేవి ఇప్పుడు స్వామిజీ నిర్హేతుకంగా కాలంలో కాలంలో లేకుండా ఎందుకు నవ్వుతాం అంటే ఈ పదం గవర్నమెంట్కి ఎట్లా దొరికిందని నిరోధ అనేది నాకు అర్థం కాక నవ్వాను అంతే ఇప్పుడు నిరోధ అంటే ఏంటంటే నేను చేయడం నిరోధించడం అంతే అది వాళ్ళకి ఎవరు చెప్పారు ఏమో గారు పెట్టారు పోతానికి ఇట్స్ అ గుడ్ వర్డ్ వాస్తవానికి అది భక్తి స్వరూపం నిరోధ స్వభావాత్ నిరోధస్వరూపాత్ ఇప్పుడు దీన్ని బట్టి మనం కంపేర్ చేసుకోవచ్చు కనుక ఎట్టి పరిస్థితుల్లో కోరికల్ని కదలనివద్దు కోరిక కదిలింది అంటే వెలితి ఉందని అర్థం అసంతృప్తి ఉంది అని అర్థం కాబట్టి ఆ వెలితి లేనిటువంటి వాడే పూర్ణ భక్తి కానీ వెలితి ఉండేవాడు పూర్ణ భక్తి లేదు పూర్ణము అన్నప్పుడు మళ్ళీ వెలితి ఉండడానికి లేదు ప్లీజ్ అందువల్ల కామనారహితం కామనారహితం కనుక అది స్వరూపమే కాబట్టి ఇంకో ఆశించలేదు అది విషయం గుణరహితం కామనారహితం ప్రతి ప్రతిక్షణ వర్ధమానం అది ఏదైనా అనుభూతిలో ఉంటే మనకు అనుభవాలు ఎట్లుంటాయంటే ఈ ప్రపంచంలో మొదట్లో బాగానే ఉంటాయి కడుపు నిండితే గా చేయదని ప్రతి అనుభవం అంతే మొదట్లో ఏదైతే ఏ అనుభవం అయితే ప్రారంభంలో మనం ఆశించినప్పుడు అది లభ్యమైనప్పుడు దాన్ని అనుభవించినప్పుడు కలిగేటువంటి ఆనందం అది ఏదైనా సరే ఒకప్పు కాఫీ నుంచి మనిషి ఎంతో తులిపోతాడు ఆహా ఆహా ఆహా అని అదే ఒక మొదట గారి తిన్నాడు అనుకోండి చాలా సంతోషంగా ఉంటుంది ఏడో గారికి వస్తే నాలుగు ఐదు ఆరు వరకు పర్వాలేదేమో ఒక్కొక్క వ్యక్తి ఒక స్థాయిని బట్టిలేండి మరి ఏడుకు అనుకోండి ఏడుకు మొదటి గారి నవ్వించి ఏడో గారి ఏడుపించింది అంటే దాంట్లో నవ్వుందా ఏడుపు ఉందా రెండూ లేవు అర్థమవుతుంది అందువల్ల మన వాళ్ళు పూర్వనే వాళ్ళు కడుపు నిండితే గారెలు చేదు కాబట్టి ఏ అనుభవం అయినా తీసుకోండి ఇరవైలో ఉన్నంత జోష్ అరవైలో ఉందా చెప్పండి పెళ్లిపేటల మీద ఉన్నంత ఉత్సాహం షష్టి పూర్తిలో పెళ్లిపేటల మీద ఉందా అదే ఎందుకని ముఖం మొత్తా ఏదైనా అంతే నువ్వు పాయసం తాగుతూ పో ఒక దశలో ఇంకా తా ఇంకొక గ్లాస్ తాగండి సార్ అంటే సార్ ఎందుకని చేతిగా ఉంది అసలు ఇంక నేను ఇంకా వామిట్ చేసేస్తాను సార్ నాకు రావట్లేదు అరే అంత ఘోరంగా ఉందే అది ఇప్పటికైనా తెలుసుకోవాలి మనం దాంట్లో ఏమీ లేదని అర్థమవుతుంది కాబట్టి ఏది అనుభవిస్తూ ఉండినా అనుభవాలన్నీ ఇట్లాగే ఉంటాయి మొదట్లో ఆనందంగా ఉండి చివరిలో విషాదంగా మారుతాయి ప్లీజ్ ఏదైనా పరిశీలించి మీరు చూసుకోండి కాని నిత్య నూతనమైనటువంటి ఆనందంతో ఉండేది ఈ పరాభక్తిలో ఆత్మానందంలో కలిగేది కనుక ప్రతిక్షణ వర్ధమానం ఏ క్షణములైనా సరే ఇది పూర్ణ తృప్తి కనుక దీంట్లో వెలితి కనపడదు కనుక ఎప్పుడు ఆనందమే ఆనందమే అది పూర్ణానంద స్వరూపం ప్రతిక్షణ వర్ధమానం అవిచ్ఛిన్నం స్వామీజీ దీనికి ఏమైనా బ్రేక్ ఉంటది ఎక్కడ విచ్ఛిన్నం అవుతూ సార్ కుదర్సు ఇప్పుడు మనం ఇక్కడ అను ఆనందాలు అనుభవిస్తూ ఉంటాం ఒక దశలో ఆనందం ఉంటుంది ఎక్కువ కాలం దుఃఖమే ఉంటుంది ఎప్పుడెప్పుడు అప్పుడప్పుడు ఒక ఫ్లాష్ లాగా మనకు సుఖం కనపడతా ఉంటుంది జీవితం దుఃఖమయంగానే ఉంటుంది కానీ ఇది అలాంటిది కాదు అవిచ్ఛిన్నం అన్బ్రోకన్ అఖండమైనటువంటి ప్రేమానుభూతి సూక్ష్మతరం సూక్ష్మతరం కాబట్టి ఇది చాలా సూక్ష్మమైంది సూక్ష్మమైంది అంటే విశాలమైంది అని అర్థం అనంతత్వమైన అర్థం సూక్ష్మానికి దీన్ని మనం శాస్త్రీయంగా అర్థం చేసుకోవాలి మనకు సూక్ష్మం అంటే చాలా చిన్నది అనుకుంటాం ఆత్మని అలా అనుకోవడానికి లేదు పరమ ప్రేమ రూపాన్ని అలా అనుకోవడానికి లేదు భగవత్ తత్వాన్ని అనుకోవడానికి లేదు సూక్ష్మం అంటే నిజమే సూక్ష్మం కన్నా సూక్ష్మం ఓకే కానీ మహత్వ కన్నా కూడా మహత్వ అది మళ్ళీ అణోరణీయాన్ని మహతో మహీయాన్ అణువులో అణువు మహత్తులో మహత్ అంటే అన్ని చోట్ల అదే ఉంది అన్నిటికీ ఆధారంగా అదే ఉంది ప్రపంచం కనపడుతూ ఉంటే అదే ఉంది ప్రపంచం అదృశ్యమైన అది ఉంటుంది ఎంత చిన్న పిడత తయారు చేసినా మట్టే ఈ గ్రౌండ్ అంతవా కొండ తయారు చేసినా మట్టే అంతే ఇంకేం ఉన్న వస్తువు మాత్రం మృతికెత్తావా సత్యం కాబట్టి సూక్ష్మము అనేటువంటిది వ్యాపకత్వ స్థితిని బట్టి ఆధారపడి అలా కూడా తీసుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సైన్స్లో చూస్తూ ఉంటాం అయా ఘన పదార్థం కన్నా ద్రవపదార్థం ఎక్కువ వ్యాపి వ్యాపించి ఉంటుంది ద్రవపదార్థం కన్నా వాయు పదార్థం సూక్ష్మం సటిల్ సటిలర్ సటిలస్ట్ ఈ తరతమ భేదాలు ఎందుకు వస్తున్నాయి చెప్పండి ఒక ఐసు ముక్కను తీసుకొని ఇక్కడ కనుక పెడితే అది ఎంత స్థలాన్ని ఆక్రమిస్తుంది అంత ఐసు ముక్కను తీసుకొని పెట్టినప్పుడు కొంత స్థలాన్ని ఆక్రమిస్తుంది కాబట్టి ఘన పదార్థం ఏదైతే ఉందో కొంత స్థలాన్ని ఆక్రమించింది స్థూలం ఇది కాస్త కరిగిందనుకోండి ద్రవీభవించింది అనుకోండి అప్పుడు ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది కదా అప్పుడు మనం అంటున్నాం స్థూలం ఇది అది సూక్ష్మం కాబట్టి ఘన కన్నా ద్రవ పదార్థం అంట అదే ద్రవ నీరు ఏదైతే ఆక్రమించిందో కొంత దూరం ఇదే నీరు కనుక ఆవిరైంది ఇంకా ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తూ పోతుంది అంతే ఇంకేం లేదు సింపుల్ కాబట్టి ఘన పదార్థం కన్నా ద్రవపదార్థం సూక్ష్మం ద్రవపదార్థం కన్నా వాయు పదార్థం సూక్ష్మం అంటున్నాం ఇది సూక్ష్మం కాబట్టి సూక్ష్మాతి సూక్ష్మం అంటే అనంతమైంది అని అర్థం అనంతమైంది కాబట్టి సూక్ష్మతరం అటువంటి అనంతమైనటువంటి దాన్ని అనంతం కలిగినటువంటి మనసులో నిలపలేం అండర్స్టాండ్ ఎందుకని మనసు పరిమితమైంది ఇది అనంతమైంది సూక్ష్మమైంది కాబట్టి మనసు ఉండడానికి అది ఆధారంగా ఉంది మనసు లేకపోయినాది ఉంటుంది చూసారా కాబట్టి అనంతమైన దాంట్లో మనసు ఉందని అర్థం చేసుకోవడమే కానీ మనసులోకి అనంతత్వం దిగుతుంది అవకాశం లేదు అందువల్ల తెలియక నాకు భగవత్ దర్శనం కావాలి అంటాడు ఇవన్నీ క్రమేపీ రాను రాను రాను రాను శాస్త్రం వచ్చే జ్ఞానం వచ్చే అవన్నీ కరిగిపోతాయి లేకపోతే అలాగే ఉంటాయి స్వామీజీ నాకు ఎంత సరే స్వామిజీ నా ప్రాణవాన్ని ఇచ్చేస్తాను భగవద్ దర్శనం కావాలి ఈ చర్మ చక్షులతో నేను పరమేశ్వరిని దర్శించాలి అంటాడు ఏం చేయాలి అతన్ని నీకు దర్శనం కాదు చెప్పాలి ఇది వాస్తవం చెప్పాలంటే సత్యం ఒకవేళ అయితే కావచ్చు అలాగనుక నీకు భగవంతుడే కనిపించి దర్శనం అయితే ఎంతో కదా వాళ్ళు ఒక స్థాయిలో ఉన్నారని అర్థం చేసుకోవచ్చు అంతేగాని అదే పూర్ణ జ్ఞానం కాదు అమృత స్వరూపమైనటువంటిది ప్రేమ స్వరూపం అయినటువంటిది అది కాదు ఎందుకని నీకు ఏదైతే కనపడతా ఉందో ఆ భగవంతుని రూపం దట్ ఈస్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ యువర్ పర్సెప్షన్ కాదా నీకు దృశ్యం కదది అంటే భగవంతుడి దృశ్యము నువ్వు దృక్క దృగ్బ్రహ్మా దృశ్యం మాయా ఇది వేదాంత డిండి కాబట్టి ఏది ఎవరైతే ద్రష్టో వాడు సత్యం దృశ్యం ఏదైతే ఉందో అది మాయా భగవంతుడి నీకు గనక దృశ్యమైతే ను దర్శించడమే జరిగితే నన్ను బాగా అర్థం చేసుకోండి కన్ఫ్యూజ్ కావద్దు భగవద్ దర్శనం అవ్వడం అనేటువంటిది భగవంతుని యొక్క కృప వల్ల మనకు కనిపించవచ్చు అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే భగవత్ కృప నా మీద ఉంది అందువలన ఈ దర్శనమైంది అంతవరకు ఓకే కానీ ఇదే సత్యం మాత్రం రావడానికి అవకాశం లేదు ఎందుకని భగవంతుడు కనుక నీకు దృశ్యమైతే ఆయన జడమవుతాడు ప్లీజ్ భగవంతుని జడ రూపత్వాత్ అనగలవా నువ్వు చైతన్య స్వరూపాన్ని కనుక నీ కళ్ళ కనిపించేటువంటిది ఎంత దూరం చూస్తావు నువ్వు ఇప్పుడు ఇక్కడి నుంచి చూస్తున్నావు అదిగో ఆలయంలో రామాలయం వరకు మనకు కనపడుతుంది అంతే ఇప్పుడు నా వెనకేముంది నాకు కనపడుతుందే ఇంకా అంతే కాబట్టి నీ ముందు కనిపించేవాడే భగవంతుడైతే వెనక్ ఉండేది ఎవరు పైనది ఎవరు కింద ఎవరు నువ్వు చూడలేని చోటు ఉండేది ఎవరు గోళాల్లో ఉండేది ఎవరు అనంతమైనటువంటి విశ్వంలో నిండి నిపుడీకృతమైనది ఎవరు అందరినీ ఎక్కడ చూస్తావు భగవంతుణ్ణి పరిమితమైనటువంటి కళ్ళతో ఎస్ చచ్చుహో కళ్ళ ద్వారా నువ్వు చూసేది కాదు అది ఏ ఏ చైతన్యం ఉండడం వల్ల కళ్ళు చూస్తూ ఉన్నాయో అది భగవంతుని యొక్క తత్వం కాబట్టి అనుభవ రూపం ఆ అనుభవ రూపం నైనా నీకు చూపిస్తాను రూపెట్టండి సార్ నాకు చూపెట్టండి సార్ సూర్యుడిని అందరూ సూర్యుడిని చూసి నమస్కరిస్తున్నారు సార్ నాకు చూపెట్టండి సార్ దివాకరాయన మహా ఎవరు బ్లైండ్ సార్ అంధుడు నాకు చూపెట్టండి సూర్యుడిని నేను చూడాలి సూర్యుడిని అంటే నేను చూపెడతానంటే ఏం చూపెట్టగలవు నువ్వు చూపెట్టలేవు కాబట్టి సూర్యుని చూసేటువంటి నేత్రం అక్కడ లేదు ప్రమాణం లేదు నీ విషయంలో కూడా అంతే వస్తాడు ఇప్పుడు నీ విషయంలో కూడా అంతే నువ్వు స్వతసిద్ధంగా ఉండవు ప్రమాణ ఫలం కాదు ప్రమాణం ఏంటంటే కూడా ఇక్కడ అర్థం కావాలి వేరే విధంగా కనుక అనుభవ రూపం అయితే అనొచ్చు స్వామీజీ ఆ అంధ్రుడిని తీసుకెళ్లి సూర్యుడిలో నిలబెడితే వాడికి వేడిగా తగులుతుంది కదా వెచ్చగా ఉంది కదా ఆ వెచ్చదనమే సూర్యుడు అని చెప్తే ఎట్లా సాధ్యం వెచ్చదనం కలగడానికి సూర్యుడు ఎందుకు భోగి భోగి పండగలాగా ఒక మంటేసేసి ఆ అంధ్రుడిని తీసుకొచ్చి నిలబెడితే వేడి తగులుతుంది కదా మరి వేడి తగిలితే అదే సూర్యుడు అని నువ్వు చెప్తే ఎట్లా సూర్యుని వాడు చూడాలంటుంటే వాడు చూడాలనేది కళ్ళతో నువ్వు తీసుకెళ్లింది స్పర్శ చర్మం విషయంలో నేత్రం కాదు అది విషయం అందువల్ల అనుభవ రూపం ఎవరికి వాళ్ళుగా అనుభవించవలసినటువంటి విషయము తత్ప్రాదేవ అవలోకయతి తదేవ శృణోతి తదేవ భాషయతి తదేవ చింతయతి తత్ప్రాప్య తత్ ఈ పరాభక్తి ప్రాప్తించిన తరువాత తత్ప్రా ఈ ప్రేమ రూపమైనటువంటి భక్తి పూర్ణంగా సిద్ధించిన తర్వాత తత్సిద్ధావు తత్ప్రాప్య తదేవ అవలోకయతి దాన్నే చూస్తాడికి రెండవది ఏమీ చూడలేడు తదేవ అవలోకయతి ఏది చూచినా అదే కనిపిస్తుంది ఇప్పుడు మట్టి పాత్రలన్నీ మట్టితో తయారు చేశారు అని తెలిసిన వాడికి బంగారు ఆభరణాలన్నీ కూడా స్వర్ణంతోనే తయారైంది అని అర్థమైన వాడికి ఆభరణాలను చూస్తూ ఉండినా దాంట్లో స్వర్ణమే కనిపిస్తూ ఉంటుంది ఎందుకని కారణం తెలుసు గనక కాబట్టి కార్యరూపమైనటువంటి దానికి కారణం ఏమిటో అర్థమైన తర్వాత కార్యంలో ఉండేది కూడా నువ్వు కారణమే అనేటువంటిది అర్థమైపోతుంది గనక ఎక్కడ చూసినా భగవంతుడి రెండో వస్తువు ఉండేది అవకాశమే లేదు కాబట్టి తదేవ అవలోకయతి ఎవరిని చూచినా భగవత్ స్వరూపంగా రూపాలు వేరుగా ఉండొచ్చు నామాలు వేరుగా ఉండొచ్చు అర్థమవుతుంది Rupa laku rupa muni ve, rupa muleni svarupamuni ve. Aa, aa, aa, aa, aa. Rupa laku rupa muni ve, rupa muleni svarupamuni ve. Bhuvaru pere, ఉనికి ఏలా ఊరు పేరు ఉనికి ఏలా ఊపిరి వై నిలి చిన్న వేళ ఎన్నో ఎన్నో రూపాలు అన్ని ఆరే దీపాలు మారణి రూపం ఆరటి దీపం దివిలో నీ వేసకలం ఎన్నో ఎన్నో రూపాలు కాబట్టి అన్ని రూపాలు ఉండినా ఆ రూపాల్లో ఉన్నది ఎవరు నువ్వే ఇప్పుడు మట్టితో మాట్లాడేవనుకోండి హే మట్టి అన్ని మట్టి పాత్రలో ఉండేది నువ్వే ఆ రూపాలు రావడానికి కారణం నువ్వే అసలు మట్టి లేకపోతే ఇది కొండ ఇది అది మరొకటి ఇది గురువు అనడానికి అవకాశం లేదు రూపాలకు రూపము నీవే మరి అది పగిలితే రూపము లేని స్వరూపము నీవే కాబట్టి ఈ రూపాలన్నీ ఉన్నాయి రూపాల్లో ఉన్నదంతా పరమేశ్వరుడు రెండో వస్తువు లేదు చైతన్యం వినాకన్నాస్త రూపాలు లేనప్పుడు స్వరూపంగా ఉండేది తానే తత్ప్రాప్య అటువంటి స్వరూపం జ్ఞాన రూపంలో ఎప్పుడైతే హృదయంలో నిలిచిందో బుద్ధిలో జ్ఞానం ఉందో గనక దృష్టి జ్ఞానమయంగా ఉంటుంది గనక సృష్టి బ్రహ్మమయంగా గోచరించే అవకాశం ఉండదు అది ఇంకేం లేదు సర్వత్రా అంటే అది వస్తుతత్వం తెలిసిపోయింది గనక ఉన్నదంతా పరమేశ్వరుడే అయినప్పుడు తత్ప్రాప్య తదేవ అవలోకయతి దాన్నే చూస్తాడు ఏం వింటాడు ఏది విన్నా అది మళ్ళీ తదేవ శృణోతి ఏ శబ్దమైనా కూడాను అలాలా కదిలిపోయి ప్రణవం అని తెలిసిపోద్ది తత్శవాచక ప్రణవ అది భగవంతుని పేరు ప్రణవం ఓంకారం అక్కడికి వెళ్ళిపోతుంది తదేవ శృణోవతి తదేవ భాషయతి ఇంకొక రెండవది మాట్లాడడానికి ఇచ్చగించదు అతని మనసు ఎందుకో తెలుసా ఉన్నదంతా భగవంతుడే గనక తదేవ భాషయతి ఏది మాట్లాడినా పరమేశ్వర స్వరూపాన్ని ప్రేమ స్వరూపాన్ని గురించి మాట్లాడినాం తదేవ ఒకవేళ ఆలోచిస్తే మనసు దాని గురించే గాని రెండవదాన్ని ఆలోచించడానికి అవకాశం లేదు చాంద్రోగ్యంలో ఎత్ర నాణ్యత పశ్యతి నాణ్య శృణోతి నాణ్యద్ విజానతి సా భూమ ఎత్ర అన్యత్ అన్యత్ శృణోతి అన్యత్ విజానాతి తదల్పం అది చాలా ఎక్కడైతే ఎత్ర నాణ్య పశ్యతి అన్యత్ పశ్యతి నా అన్యత్ పశ్యతి నా అన్యత్ శృణోతి నా అన్యత్ విజానాతి ఎక్కడైతే రెండవది చూడడం జరగదు రెండవదాన్ని వినడం జరగదు రెండవ తెలుసుకోవడం జరగదు అది భూమా భూమా భూమానందం భూమానందం అంటే అనంతానందం నిత్యానందం అది అట్లా కాకుండా ఎత్ర ఎక్కడైతే అన్యత్ పశ్యతి రెండో వస్తువు చూడడం జరుగుతుందో అన్య శృణోతి రెండో వస్తువుని వినడం జరుగుతుందో అన్యద్విజానాతి రెండో వస్తువుని తెలుసుకోవడం జరుగుతూ తనకన్నా వేరు అక్కడ ద్వైతం ఉంది గనక తదు అది అది అల్పం ప్లీజ్ యో వైభూమ తత్సుఖం ఏదైతే భూమ భూమానందమో దాంట్లో సుఖం ఉంది యో వై భూమా తత్సుఖం ఎదల్పం తన్మర్త్యం ఏదల్పం ఏదైతే అల్పంగా ఉందో అనంతంగా లేదో అది మర్త్యం అది మృతం కానీ ఇది మృతం కాదు అందువల్ల ప్రేమస్వరూపం అనే భక్తి అమృత స్వరూపాచ మృతం కాదు ఎప్పుడైతే మృతం కాదో అమృతమైందో అమృతమైనటువంటిది భూమా అనంతమైనటువంటి ఆనందం అటువంటి ఆనందాన్ని చూచిన తరువాత దాన్ని అనుభవించిన తర్వాత తెలుసుకున్న తరువాత రెండవ వస్తువు అంటూ కనిపించదు అది తప్ప రెండవది వినిపించదు అది తప్ప రెండవది తెలిసి రాదు అది తప్ప ప్లీజ్ ఇక్కడికి పూర్ణస్వరూపమైనటువంటి ప్రేమ రూపమైనటువంటి భక్తిని ఎంత చెప్పడు యాభై శ్లోకాలు అవుట్ ఆఫ్ ఎయిటీ ఫోర్ సూత్రాల్లో యాభై సూత్రాలు కేవలం పరాభక్తికే కేటాయించాడు నారద మహర్షి ఆయన దృష్టిలో ఎట్లా ఉందో చూడండి ఎందుకంటే ఇది జ్ఞానం ఒక ఉపనిషత్తు విన్నంతే ఇంతవరకు ఇప్పుడు రెండు మెట్లు దిగుతాడు ప్రేమతో కనుక ఇటువంటి భక్తి అందరూ చేయలేరు గనక ఇటువంటి భక్తిలో అందరూ నిలవలేరు గనక ఈ అవగాహన అందరిలో సుస్థిరంగా ఏర్పడదు గనక పూర్వజన్మ కర్మలన్నీ చుట్టుకొని ఉంటాయి గనక ఇంక రెండో టైప్ ఆఫ్ భక్తి మనం అడుగుతుంటాం జనరల్గా స్వామీజీ నేను అది చేయలేను కానీ ఇంకేదైనా కొద్దిగా ఈజీగా చెప్పు అది ఇది వ్యవహారం కనుక ఆ స్థాయిలో కనుక వెళ్ళలేకపోతే ఇప్పుడు మనం చూసింది దాట్ ఈస్ ఫుల్ఫిల్ మెంటైన్ ఇట్ సెల్ఫ్ ఇంకా రెండవది అవసరమే లేదు పూర్ణ రూపభక్తి పూర్ణమైనటువంటి ఆనందం ఒకవేళ అలా కాకపోతే నెక్స్ట్ గౌణీ త్రిధ గుణేదాత్ ఆర్తాది భేదాద్వా ఇది ఇప్పుడు మనం చూసింది స్వత సిద్ధమైనటువంటి ప్రేమ రూపభక్తి పరమ ప్రేమ రూపభక్తి అమృత స్వరూపమైనటువంటి భక్తి యాభై ఐదు సూత్రాల వరకు దాన్ని అనేక కోణాల్లో నుంచి చర్చించుకుంటూ రావడం జరిగింది ఇప్పుడు ఒక్కసారి టాపిక్ మారిపోయింది ఇది రెండో రకమైన భక్తి అది ప్రైమరీ డివోషన్ ఇది సెకండరీ డివోషన్ దీన్ని గౌణ భక్తి అంటారు గౌణ భక్తి ఆ పేరులోనే ఉంది గౌణ అంటే గుణసహితమైనటువంటి గుణాలతో కూడినటువంటి భక్తి గౌణభక్తి గౌణీ త్రిధ అంటే గౌణభక్తి మూడు రకాలుగా ఉంటుంది త్రిధా త్రిధ ఎందుకని గుణాలు మూడు కనుక అంతే గుణసహితమైనటువంటి భక్తి ఇప్పుడు మనం చూసినంత నిర్గుణ భక్తి నిన్న చూసాం కదా నిశ్రై గుణ్యో భవతి ఆ త్రిగుణాన్ని దాటిపొమ్మని నిశ్రయ గుణ్యోభవతి కానీ ఇక్కడ అది కాదు గుణసహితమైనటువంటి భక్తి గనక గౌణి ఈ గౌణ భక్తి గుణ సహితమైనటువంటి భక్తి త్రిధ మూడు విధాలు ఎందుకని గుణసహితంగా ఉంది గనక గుణాలు మూడు సత్వరజ తమోగుణాలు ప్లీజ్ అందువల్ల గౌడభక్తి మూడు విధాలుగా తెలుస్తుంది సాత్విక భక్తి సత్వగుణం ప్రధానంగా ఉంటే రాజసభక్తి రజోగుణం గనక ప్రధానంగా ఉంటే తామసభక్తి భక్తి గుణ ప్రధానంగా ఉంటే అది కాబట్టి త్రిధ ఈ విధంగా మూడు రకాలుగా ఉంటుంది కానీ ఇప్పుడు మనం ఇంకొక భక్తి చూచాం కదా ఎంతవరకు యాభై సూత్రాల వరకు అదేంటి స్వామిజీ అది నాలుగోది అది నాలుగోది ఆ ఒక్కటి వేరు ఈ మూడు ఒకటి ఇది గౌణీ త్రిధ ఇది గుణసహితమైనటువంటి భక్తి మూడు విధాలుగా ఉంది సాత్విక భక్తి రాజసభక్తి తామసభక్తి అది కాదు గుణరహితమైనటువంటిది ఇంతకుముందు చూసాం కదా గుణరహితం కామనారహితం ప్రదక్షిణ వర్ధమానం అవిచ్ఛిన్నం అది కేవలం అవిచ్ఛిన్నాను రాగం లభతే అది వేరు కాబట్టి అది గుణరహిత భక్తి ఇక్కడ వాడచ్చు పదం నిర్గుణ భక్తి అనేది ఎస్ ఎందుకంటే గుణాలు లేవు గనక నిర్గుణ భక్తి అంటాడు చూసారా ఇక్కడ వాడచ్చు పదం అంటే గుణాతీత భక్తి గుణాలకి అతీతమైనటువంటి భక్తి కేవలం ఆత్మస్వరూపమైనటువంటి భక్తి సిద్ధ రూపమైనటువంటి భక్తి సాధ్య రూపం కాదు నువ్వు ప్రయత్నం ద్వారా సాధన ద్వారా పొందేది కాదు సిద్ధరూపమైనటువంటి భక్తి ఇది మూడు విధాలుగా ఉంది కాబట్టి గౌణీ త్రిధ ఈ గౌణభక్తి మూడు రకాలు దేన్ని బట్టి చెప్తారు స్వామిజీ గుణభేదాత్ గుణభేదాల వల్ల నెక్స్ట్ ఆర్తాది భేదాధ్వా ఆర్తాది ఆర్తుడు ఆది ఎట్సట్రా మొదలైనటువంటి మళ్ళీ ఇక్కడ మనం శాస్త్రానికి వెళ్లాల్సి వస్తుంది ఈ ఉపనిషత్తులు పోయినా గీతకు ఎక్కడన్నా దొరుకుతుంది ఈ నాలుగు రకాలైనటువంటి భక్తి స్వరూపాలు చతుర్విధ భజన్ే మాం జనా సుకృతి నోర్జున ఆర్తో జిజ్ఞాసు అర్ధార్ధి అర్ధార్ధీ జ్ఞానీ భరతర్షభ హే భరతర్షభ అర్జున చతుర్విధ మాం భజంతే మాం ఈశ్వరం పరమేశ్వరుడైనటువంటి నన్ను చతుర్విధ నాలుగు రకాలుగా సేవిస్తూ భక్తులు నాలుగు రకాలుగా భక్తి చేస్తూ ఉంటారు చతుర్విధ భజంతే మాం అర్జున జనా జనులందరూ సుకృతిన అర్జున వాళ్ళు పుణ్యాత్ములైనా సుకృతినహ ఎవరు ఈ నలుగురు భక్తి ఎక్కడ జరిగితే అక్కడ ఏదో కొద్ది పుణ్యం ఉండాలి పుణ్యం లేకపోతే అయోమయంగా ఉంటుంది ఫేస్ చూసి చెప్పేయచ్చు మనం మనకునే భక్తి పోతుంది ఆ ఫేస్ చూస్తే క్లియర్గా చెప్పేయచ్చు మనసులో ఏం నడుస్తూ ఉంది ఆ వ్యక్తి కానీ కాబట్టి సుకృతినహ పుణ్యం గనక లేకపోతే వ్యక్తిగతంగా చెప్తున్నాను నేను నా అనుభవంలో నుంచి పుణ్యం లేనివాడు వినలేడు విన్నా అర్థం చేసుకోలేడు అర్థం చేసుకున్నా వాడికి వంట పట్టదు వాడికి ఉండేది అర్థం అవద్దు కనుక మరొకటి అర్థమయ్యే అవకాశం లేదు అందుకని పుణ్యకర్మల యొక్క విశేషం జ్ఞానం కదా పుణ్యం తే సంబంధం అంటాడు లే పుణ్య ఫలమే మనల్ని భక్తులుగా తయారు చేస్తూ ఇప్పుడు మనం ఏది చేయకపోయినా గతంలో ఎంతో చేసి ఉంటాం గనక ఈ మాత్రమైన ఈ మైదానంలో కూర్చొని చెప్పడము వినడము జరిగిందని నా వ్యక్తిగతమైన అభిప్రాయం ఎందుకంటే భగవంతుడే క్లియర్గా చెప్తున్నాడు ఏమని సుకృతినహ అంటే పుణ్యకర్మాణ ఇది సుకృతినహ సుకృతం గతంలో చేసినవి ఉన్నాయి ఏం చేశారు వాళ్ళు పుణ్యకర్మాణ కాబట్టి పవిత్రమైనటువంటి కార్యాలు ఎవరైతే చేసి ఉన్నారో పుణ్యకర్మలు ఎవరైతే చేసి ఉన్నారో వాళ్ళు సుకృతాత్మలు ఈ ప్రపంచంలో కృత పుణ్య పుంజులు అంటాడు మన పోతనామాచ్యుడు ఆంధ్ర భాగవతంలో కృత పుణ్య పుంజులు గతంలో అనేకమైనటువంటి పుణ్యకార్యాల్ని ఆచరించారు కనుకనే బృందావనంలో శ్రీకృష్ణ పరమాత్మతో కలిసి ఆచరించేటువంటి భాగ్యానికి వాళ్ళు నేర్చుకున్నారు కనుక చదువు లేకపోయినాయి ఏ విధంగా ఉడిన గోపిక గోపాలురు కానీ గోపికలు కానీ వాళ్ళంతా భగవంతుడితో కలిసి ఆ విధంగా ఆనందాన్ని పంచుకున్నారు దివ్యానందాన్ని అంటే కృతపుణ్య పుంజులు అనేటువంటి పదాన్ని ఆంధ్ర భాగవతంలో పోతనామాచుడు వాడతాడు అదే సుకృతినహ సుకృతినహ సుకృతులు అంటే పుణ్యకర్మాణ అటువంటి వాళ్ళు చతుర్విధ నాలుగు రకాలుగా ఉండారు భజంతే మాం ఎవరి వాళ్ళు ఆర్తుడు జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞాని ఇప్పుడు సరిపోదు కాబట్టి ఆర్తుడు ప్లీజ్ జిజ్ఞాసువు అర్ధార్థి ఈ ముగ్గురు గౌణ భక్తిలోకి వస్తారు గౌణి త్రిధ ఇంతవరకు యాభై సూత్రాల వరకు మనం చూచామే పరమ ప్రేమ రూపమైనటువంటి అమృత స్వరూపమైనటువంటి భక్తి అది నాలుగవది జ్ఞాని అదే ఆర్థో జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞాని చ జ్ఞాని మరియు జ్ఞాని కాబట్టి ఆ జ్ఞాని ఎవరో అతను ఒక్కడే పరాభక్తి ఇంతవరకు మనం చూసింది మిగతా వాళ్ళంతా గౌణభక్తిలోకి వస్తారు గుణసహితమైనటువంటి భక్తి అది ఆర్తో జిజ్ఞా ఆర్థాది భేదాద్వ ఆర్తాది ఆర్తుడు జిజ్ఞాసువు అది ఇక్కడ శాస్త్రం ఆర్తుడు జిజ్ఞాసువు అర్ధార్థి జ్ఞాని ఏంటి స్వామిజీ జ్ఞాని విషయం ఇప్పుడు మనం చూసాం ఏదో కొద్దిగా అర్థమైనట్లే ఉంది వీళ్ళెవరు వీళ్ళంతా అని ఆర్తుడు సార్ ఆర్తి ఉండేటువంటి వాడు దుఃఖంలో ఉండేటువంటి వాడు దుఃఖంలో ఉండేవాడు ఎవడైనా దుఃఖంలో ఉన్నాడు అనుకోండి సుఖంలో ఉన్నప్పుడు ఏ ఉండదు అసలు పట్టించుకోడు ఏమి దుఃఖం వచ్చినప్పుడు అది కూడా వాడు తీర్చుకునే పరిస్థితుల్లో లేనప్పుడు దుఃఖాన్ని ఇతరులు సహకరించా కూడా తీరే అవకాశమే లేనప్పుడు కదా ఇప్పుడు మామూలుగా తలనొప్పి వచ్చింది అనుకోండి తనే ట్రై చేసుకుంటాడు ఏదో ఇంట్లో కాలేదనుకోండి ఫస్ట్ ఎయిడ్ అప్పుడు డాక్టర్ దగ్గర పోతాడు ఏదో మాత్రం అవి తీసుకుంటాడు రెండు రోజులు ఈ రెండు దశల్లో కూడాను హే భగవాన్ అన్నాడు అవసరం లేదు ఎందుకని తన తన ప్రయత్నంతో పోతుంది ఇది లేకపోతే డాక్టర్ గారు ఇచ్చే మందు తన ఔషధంతో పోతుంది అని అనుకుంటాడు కానీ కొన్ని కేసులు చూస్తున్నాం కదా మనం భక్తుడు కాని వాడికి కూడా వస్తుంది ఒక్కొక్కసారి ఇప్పుడు సపోజ్ ఓ టెర్మినల్ క్యాన్సర్ అని చెప్పాడు అనుకోండి డాక్టర్ ఫోర్త్ స్టేజ్లో ఉంది అప్పుడు ఏం చేస్తాడు చెప్పారు హీఈస్ హెల్ప్లెస్ డాక్టర్ కెన్ నాట్ హెల్ప్ హీమ్ ఇప్పుడు ఏం చేయాలి అప్పుడు తిరుగుతాడు భగవంతుడు వైపు భగవాన్ ఏం చేశానో ఏమో ఇంత దుర్భరమైన పరిస్థితులు వచ్చేసాయి ఎవరు అసలు ఇంక్యూరబుల్ అంటున్నారు ఏం చేయాలి ఇప్పుడు నువ్వే తప్ప ఇతపరం బిరుగ నీవే తప్ప ఇతపరం బిరుగ గజేంద్రుడు కారణం ఆర్తుడు గజేంద్రుడు ఆర్తుడు కర్రీని బట్టేసింది మాకరీ ఎరుగును పట్టుకొని ఉంది కదా మొసలే ఇంకా కొన్ని వేల సంవత్సరాలు పోరాడాడు అంటాడు గజేంద్ర మహోత్సవంలో ఆ మకర నుండి విడిపడాలని ఖరి కుదరలేదు అటువంటి పరిస్థితుల్లో ఇంకా ప్రాణమే పోయేటట్టుగా ఉంది గనక రక్షించడానికి మరొకరు లేరు గనక ప్రొటెక్ట్ చేయడానికి భగవంతుడు తిరగాల్సి వచ్చింది అవాడు ఆర్తుడు దుఃఖం అది ఏ విధంగా రానివ్వండి ఏ కారణం చేతనన్నా రానిండి అవి అప్పులు కానివ్వండి బాధలు కానివ్వండి ఏ విధమైనటువంటి దుఃఖం మన వల్ల మనం చేసుకోలేము ఇతరుల సహకరించినా కూడా ఇది సాధ్యపడేటట్టుగా లేదు అన్నప్పుడు భగవంతుడి వైపు తిరుగుతాడు వాడు ఆర్తుడు యాక్సెప్టెడ్ యాక్సెప్టెడ్ స్వామీజీ కోరికలతో భగవంతుడు ఉరకవా ఇంకా ఎవరిని అడుగుతాం ఆడకపోతే ఇంకెవరిని అడుగుతాం ఎవరు మనకి దిక్కసం చెప్పండి ఎవరున్నాడు చెప్పండి ఈ ప్రపంచంలో మనకు తీర్చగలేనిటువంటి వాడు ఎందుకని వాడి బాధలు వాడు తీర్చుకోలేక బాధపడుతుంటే ఎవడైనా వచ్చి నేను తీర్చగలను నీ బాధ నీ దుఃఖాన్ని నేను పోగొట్టగలనంటే ఒకటే క్వశ్చన్ డైరెక్ట్గా మీకు దుఃఖం ఉందా లేదా ఉంది ఇంకేంది నా పోగొట్టు అది పోగొట్టుకోబపోయి కాబట్టి ఈ ప్రపంచంలో ఏదో వేణీళ్ళకి సల్లీలాగా కొత్త కొన్ని కొన్ని విషయాల్లో ఒకరికొకరు సహాయం చేయగలరమేం కానీ ఏ సహాయం మనకు అందినా ఎవరికి అందినా ఏ గదిలో ట్యాప్ దిప్పితే నీళ్ళొచ్చినా గదులు ఎన్నున్నా ఏ గదిలో ట్యాప్ దిప్పితే నీళ్ళు వచ్చినా ట్యాంక్ నుండి రావాలే గాని ట్యాప్ నుండి మాత్రం కానీ కాదు ఎవరికి ఈ ప్రపంచంలో సహాయం అందిన పరమేశ్వరు నుంచి అందాల్సిందే గానీ మరొక మార్గమే లేదు గనక కనీసం ఆ స్థితిలో కూడాను అప్పుడు కూడా భగవంతుని తలచని వాళ్ళు ఉన్నారు అటు ఇసే అప్పుడు దుఃఖం ముంచేస్తూ ఉంటే కూడా భగవంతుడిని తలచకుండా వాళ్ళ ప్రయత్నాల్లోనే వాళ్ళు ఉండేవాళ్ళు ఉండాలి చూసారా అప్పుడు కూడా భగవంతుని ప్రార్థించరు ఇంత తెలుస్తూ ఉంటే హెల్ప్లెస్ కండిషన్లో ఉంటే సుకృతం లేదు అదే అడా అందువల్ల ఆర్తుడై ఉంటే కూడాను దుఃఖంలో ఉంటే కూడా భగవంతుణ్ణి కొలవాలి అంటే భగవంతుణ్ణి అడగాలి అంటే ప్రార్థించాలి అంటే వాడు వెనక పుణ్యం ఉంటే గాని ప్రార్థించే అవకాశం లేదు ప్లీజ్ అందువల్ల సుకృతినహ అది పుణ్యకర్మాణ కేవలం వాడు దుఃఖాన్ని పోగొట్టమని భగవంతుణ్ణి ప్రార్థించనా ఇప్పుడు అదే కదా ఆపద చూడండి ఎత్తుకోవడమే ఆపద మొక్కుల వాడా వడ్డీ కాసులవాడా మళ్ళీ ఆయన రెచ్చగొట్టడం ఇదంతా భక్తే కాదనడం లేదు ఎంతవరకు లౌకికంగా మనకుండే సమస్యల వరకే ఇవి ఉపయోగపడతాయి కానీ ప్రధానంగా తృప్త భవిష్యమను కదిలేవే ఆ ఫండమెంటల్ ప్రాబ్లం ఏదైతే ఉందో దానికి మాత్రం ఇది సొల్యూషన్ కాదు అదొకటే నేను చెప్తున్నా కాబట్టి దానికి ఏది సొల్యూషన్ అంటే జ్ఞానం ఇంతవరకు మనం చూసింది యాభై సూత్రాల వరకు ఇది టాపికల్ గా మనకి ఏ ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయో వాటిని కూడాను పరమేశ్వరుని అడగల తప్ప ఇంకొక విధంగా అవకాశం లేదు కనుక ఆర్తుడు పుణ్యం ఉంటేనే పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తాడు అది ఆర్తుడు జిజ్ఞాసు జ్ఞాతం ఇచ్ఛా ఇది అంటే భగవతత్వం జ్ఞాతం ఇచ్ఛా ఇది జిజ్ఞాసు ఆ భగవత్ తత్వాన్ని నేను తెలుసుకోవాలి జ్ఞాతం ఇచ్ఛ నేను తెలుసుకోవాలి అనేటువంటి భావన పాపం కొందరిలో ఉంటుంది వాళ్ళని జిజ్ఞాసువులు అంటారు వాళ్లకు గురువు దొరకడు చూడండి తమాషా చూడండి వాళ్ళు అయ్యి వాళ్ళు అర్థం చేసుకోలేరు అంత తేలిగ్ శాస్త్రం కూడా గురువు లేకుండా అర్థం కావడం అనేటువంటి శాస్త్రంగా అంత తేలిగ్ ఒకవేళ వాడు అర్థమైందని అనుకున్నా వాడి బుర్రలో ఉండే బుద్ధిలో ఉండేది అర్థం అవుతుంది తప్ప బురదంతా యాజ్ ఇట్ ఈస్ పవిత్రమైనటువంటి శాస్త్రం వాడికి అర్థమయ్యే ప్రశ్న లేదు గురువు లేకపో రెండో ఆలోచన లేవు ఎందుకంటే అది సంప్రదాయంలో అందాలి ఇంకొక విధంగా అందే అవకాశం లేదు కాబట్టి తనకు ఎప్పుడైతే తెలియకుండా పోతూ ఉంటుందో భగవంతుడు కావాలని ఉంటుంది భగవత్ సంబంధమైన జ్ఞానం కావాలని ఉంటుంది కానీ జ్ఞా మోక్షం అనేది జ్ఞాన రూపంలో ఉందని తెలియదు ఆ జ్ఞానం శాస్త్రాధ్యయనం వల్ల వస్తుందని తెలియదు అది ఏ శాస్త్రమో తెలియదు దాన్ని సంప్రదాయబద్ధంగా అర్థం చేసుకోవాలనో తెలియదు అటువంటి వాడికి అర్థం కాదు కానీ భగవంతుడు కావాలని ఉంటది అలా కావాలని తీవ్ర వాంచుచారా అది సుకృతం అది పుణ్యం అది ఉంటేనేది కదులుతుంది ఆ పుణ్యంతో పరమేశ్వరుడిని ప్రార్థిస్తూ ఉంటాడు ఒక దశలో ఆ ప్రార్థన అలౌకిక కర్మ గనక అది మనని నేను స్ట్రెస్ చేసి మరీ చెప్పింది ప్రార్థన కూడా అలౌకిక కర్మ గనక ఆ అలౌకిక కర్మ ఫలం దయ గనక భగవంతుడు దయను రిలీజ్ చేసిన రోజు ఈ జిజ్ఞాసుకు ఏ జ్ఞానం అయితే కావాలనో అటువంటి జ్ఞానాన్ని అందించేటువంటి పరమ పవిత్రమైన సద్గురువుని వీడి జీవితంలో ప్రవేశపెట్టేస్తాడు భగవంతుడు అది ఇది వీడి కర్మఫలమే కాబట్టి ఆర్తుడు జిజ్ఞాసు అర్ధార్థి అప్పుల్లో మిని మునిగిపోయి ఉన్నాడు అనుకోండి బయట రాలేడు లోపలే పోలేడు అన్ని వీధుల్లో తిరగలేడు భగవంతుని యొక్క రథోత్సవంలాగా ఇప్పుడు భగవంతుని యొక్క రథోత్సవం మెయిన్ స్ట్రీట్స్లో పోతాది కానీ గల్లీలోకి రాలేదు కదా రథం ఈయన కూడా వాడు ఎందుకని ఎక్కడ పోతే ఎవడడుగుతాడు డబ్బులు అందరి దగ్గర తెచ్చేసి ఉంటాడు అందుకని కొన్ని ప్రొహిబిటెడ్ ఏరియాస్ ఆయనకి ఆ వైపు నేను రానంటాడు ఎందుకని అక్కడ వేరే వాడు ఉన్నాడు ఈ వైపు రానంటాడు అట్లాంటి వాడు అప్పుల్లో మునిగిపోయినాడు అప్పులు తీర్చేటువంటి పరిస్థితి లేదు ధనం లేదు ప్లీజ్ కాబట్టి అర్థార్థి ధన ఇది ఎవడైతే అర్ధార్థి అర్థ అంటే ధనం ఇక్కడ ధన డబ్బు కావాలని ఎవడైతే అనుకుంటూ ఉంటాడో వాడెవరిని అప్రోచ్ కావాలి ఎవరి దగ్గర డబ్బు ఉంటే వాడిని అప్రోచ్ కావాలి ఈ ప్రపంచంలో ఎవరి దగ్గర పూర్ణంగా ఉంది చెప్పండి బిల్లు గేట్ లేకపోతే గేట్లో బిల్లు నాకు తెలియదు కానీ వాళ్ళ దగ్గర ఉండేది కూడా చాలా తక్కువ సార్ అసలు మొత్తం ఎక్కడుంది తెలుసు సార్ ఎందుకని ఆ సంపద కలిసి లక్ష్మి లక్ష్మి ఎవరు సార్ అది విషయం లక్ష్మీకాంతం కదా కాబట్టి లక్ష్మీకాంతం లక్ష్మీనాథం కాబట్టి లక్ష్మీకి భర్త ఆయన చేతిలో ఉంది వ్యవహారం అంతా అందుకని అర్ధార్థి కూడా అవైపే తిరుగుతాడు నేను అప్పుడప్పుడు ఏదైనా న్యూస్ చూడడానికి టీవీ చూస్తే దాంట్లో కనపడుతుంది విఘ్నేశ్వర్ భక్తులు అయ్యప్ప భక్తులు ఉంటారు అని నేను ఊరికే మీరు కూడా చూస్తుంటారులే వెంకటేశ్వర స్వామి భక్తులు సంవత్సరానికి మూడు సార్లు పోతాడు పిక్చర్ తీసేటప్పుడు పోతాడు అది రిలీజ్ అయిన తర్వాత పోతాడు అది రిలీజ్ అసలు ముందే తల తలపెట్టినప్పుడే పోతాడు మూడు పోతాడు మొదట ఏమో నేను స్టార్ట్ చేస్తున్నా నన్ను అనుగ్రహించని పోతాడు తర్వాత జరుగుతూ ఉంటే మధ్యలో సరిగా కాల్ షీట్స్ ఇవ్వడం లేదు అని పోతాడు తర్వాత చివరిలో విడుదలైన తర్వాత బాగొచ్చేటట్టు చూడమని విడుదలకి ముందు పోతాడు విడుదలైన తర్వాత కూడా పోతాడు ఎందుకు తెలుసా బాగా వచ్చి ఉంటే ఇది నీ కృప అంటాడు లడ్డు తెచ్చుకుంటాడు ఒకవేళ కనుక బాగా లేకపోతే ఈసారైనా బాగుండేటట్టుగా చూడండి ప్రార్థించి వచ్చేస్తాడు కదా ఇటువంటి వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం అయ్యప్పకుండా పోయేవాళ్ళు బాలాజీ అవన్నీ బాగుంటాయి విచిత్రమేటప్పుడు మీరు చూడండి ఆ ప్రొడ్యూసర్స్లో రకరకాలైనటువంటి వాళ్ళు రకరకాల దేవుళ్ళ మీద ప్రేమ కలిగిన వాళ్ళంతా ఉంటారు కానీ పిక్చర్ స్టార్ట్ చేసేటప్పుడు మీరు చూడండి పూజ చేస్తూ ఉంటారు ఒకటి కదా అక్కడ మూడు నాలుగు పెట్టేసి ఉంటారు ఫోటోలు అవన్నీ కూడా ఎక్కడ ఒక్క మగ దేవుడు కనపడ్డు లేమో నేను మీరు చూడండి కావాలండి యూ సీ టుమారో ఆర్ టుడే రోజు వస్తుంటాయి కదా ఎక్కడో హంసలు కనపడతాయి కాకులు ఎప్పుడు ఉంటాయి కదా మీరు పెట్టండి కనపడుతుందో లేదో ఏదో సినిమా ఇంకేముంది దాంట్లో అంతకన్నా ఇంకే లేదా డబ్బాలు వచ్చేదా కాబట్టి చూసినప్పుడు మనకు అనిపిస్తుంది ఏంట్రా ఇదని ఇక్కడ లక్ష్మి ఎత్తుకుంటానే మరి ఇన్ని ఫోటోలు అష్ట లక్ష్మి సార్ అష్టలక్ష్మి ఎందుకని కష్టాల నుంచి నివృత్తిని పొందాలంటే అష్టలక్ష్మి ఎన్ని రూపాల్లో లక్ష్మి ఉంటే అన్ని రూపాల్లో మా ఇంటికే రావాల ధనలక్ష్మి రా ధాన్యలక్ష్మి రా భాగ్యలక్ష్మి రా గృహలక్ష్మి మాత్రం వద్దు కాదు గృహిణీ గృహమిచ్చాహు నగృహం నగృిణి గృహం వచ్చేదే అంటే గృహం అంటేనే గృహలక్ష్మి ఆ తల్లి ఉంటేనేది గృహం సరేనా గృహలక్ష్మి మాత్రం వద్ద భాగ్యలక్ష్మిరా భాగ్యలక్ష్మి లాటరీ లాటరీ పేరు భాగ్యలక్ష్మి బాలాజీ లేదు మళ్ళీ భాగ్యలక్ష్మి కనుక లక్ష్మి డబ్బు కావాలి డబ్బు కావాలి అర్ధార్థి ధన కామహ సార్ ఎందుకని నీకు ఏం కావాలనో అడగదలుచుకుంటే ఆ వైపే తిరుగుతున్నావు గనక అది భక్తే ఎందుకని భగవంతుడిని రికగ్నైజ్ చేస్తున్నావు కదా ఉన్నట్టుగా భగవంతుడు కృప చూపేవాడు అని గ్రహిస్తున్నావు కదా అది సుకృతాత్మనహ సుకృతిర అర్జున కాబట్టి ఆర్థాది భేదత్వ ఆర్తుడు జిజ్ఞాసు అర్ధార్థి ఈడ ముగ్గురు కనపడుతూ ఉన్నారు ఇది త్రిగుణాలు మళ్ళీ గుణ భేదాత్ ఆర్తాది భేదాత్వ కాబట్టి అందరూ భక్తి చేస్తారు కాని చూడండి తమాషా ఈ నలుగురు భక్తి చేస్తారు భక్తి అందరిలో ఉంది కానీ భక్తి దేనికోసం చేస్తున్నారు అనేటప్పుడు భేదాలు వస్తున్నాయి భక్తిలో భేదం లేదు అండర్స్టాండ్ భక్తిలో భేదం లేదు భక్తి అంటే ప్రేమస్వరూపమే కదా కనుక నువ్వు డబ్బు కోసం భగవంతుని ధనకామహ భగవంతుని ప్రేమించినా కూడా ఆయన మీద ప్రేమ ఉండడం వల్ల ప్రేమిస్తావు నువ్వు ఓకే భక్తి ఈస్ దే కాబట్టి అందరూ ఎవరైతే భక్తి చేస్తున్నారో భక్తులందరిలో భక్తి ఉంది ఆ భక్తి దేనికోసం దేనిని ఆశించి చేస్తున్నారు అనేటప్పుడు అంటే భక్తిలో భేదం లేదు అది భక్తిలో భేదం లేదు ఫలాసక్తిలో భేదం ఉంది ఏ ఫలాన్ని అయితే ఆశిస్తూ ఆ ఆసక్తి విషయంలోనే భేదం ఉంది ఈ నలుగురిలో ఎవడైతే నాలుగో వాడు ఉన్నాడు మోక్షార్థి మోక్షాన్నే కావాలనుకునేవాడు మోక్షార్థి పురుష శ్రేష్ఠ అది ఈ నలుగురిలో కూడా శ్రేష్ఠుడెవరు అతడు శ్రేష్ఠుడు ఎందుకని ఏవి అవసరం లేదు అతనికి స్వరూపమే కావాలి అతను శ్రేష్ఠుడు కాబట్టి మొదటి ముగ్గురు ఏది ఆర్తుడు జిజ్ఞాసు అర్ధార్థి అంటే సాత్విక భక్తి రాజసభక్తి తామసభక్తి ఏవైతే ఉంటాయో ఈ ముగ్గురు సకామ భక్తులు ప్లీజ్ సకామ భక్తులు అంటే కోరిక కలిగినటువంటి వాళ్ళు ఆ నాలుగో వాడు జ్ఞాని చూచారా అతనిలో ఏ కోరిక లేదు గనక కామనారహితం గుణరహితం ప్రశిక్షణ వర్ధమానం అనుభవ రూపం ఇప్పుడు మనం చూచాం గనక ఏ కోరిక లేకపోవడం వల్ల అది నిష్కామ్య భక్తి అదే నిష్కామ్య భక్తి ఏ కోరిక లేనిటువంటి భక్తి అటువంటిది కోరుకోవాలి కాబట్టి ఇటువంటి భక్తులే అదే కోరేటువంటి వాళ్ళు తమ ఎవరైతే మోక్షాన్నే కోరుతూ ఉండారో అటువంటి వాళ్ళు ఆపదలు వచ్చినప్పుడు వీటిని తొలగించు అని అడగరు ఎందుకని ఇవి కాదు నాకు కావాల్సింది ఎప్పుడూ ఉండవు ఆగమాపాయన అనిత్యహా వస్తూ పోతూ ఉంటాయి జీవితంలో ఎప్పుడు సుఖాలే ఉండవు జీవితంలో ఎప్పుడు దుఃఖాలే ఉండవు జీవితంలో ఎప్పుడు కష్టాలే ఉండవు ఎప్పుడు నష్టాలే ఉండవు లాభాలు కూడా ఉంటాయి కాబట్టి అవి కావాల్సింది అవి నిరంతరం మార్పు చెందుతూ ఉంటాయి ఆగమాపాయనహ వస్తూ పోతూ ఉంటాయి నా కావాల్సింది పరమేశ్వరుడే నా కావాల్సింది మోక్షమే అనుకుంటారు అటువంటి వాళ్ళల్లో వాళ్ళల్లో రెండు రకాలు ఉండరు ప్రారంధవశాత్తు వచ్చేటువంటి బాధలను అనుభవించే వాళ్ళు అయితే ఒకరు ఇంకొకరులే బాధలు కూడా కోరుతారట భగవంతుని ఇది ఎంత విచిత్రమైన విషయం ప్రారంధవశాత్తు బాధలు వస్తే వాటిని అనుభవించడమే కష్టం అటువంటిది భగవాన్ నాకు కొన్ని బాధలు ఇవ్వు అని అడిగేటువంటి వాళ్ళు ఏ స్థాయి భక్తులు ఆలోచించండి అంటే అక్కడ పరాభక్తిని కోరేటువంటి దశలో ఆ విధంగా కనపడతా ఉండాలట విపదహ సు శ్వాగవతం విపదహ సంతో ఆపదలు కలుగుగాక విపదహ సుతు న శ్వత్ నాహ ఇది నహ అంటే మాకు నహ విపద శ్వత్ సతు అయా మాకు శాశ్వతంగా బాధలే ఇవు ఆపదలే ఇవు చూడండి ఇది ఎట్లుందో చూడండి ఈ ప్రార్థన కృష్ణుని డైరెక్ట్గా ప్రార్థన చేసినటువంటి పరిస్థితి విపద సున శాసు సంకీర్త హరి యాసు సంకీర్త్యే హరి అరణ్యాల్లో పాండవులు నివసిస్తూ ఉంటే పరమాత్మ అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ పలకరించిన తర్వాత బాధల్లో ఉన్న అరణ్యాల్లో ఉన్న వాళ్ళ మధ్యలోనే ఉన్నాడు ఎందుకని ధర్మం తప్పినటువంటి వాళ్ళు గనక సదాభక్తి తత్పరులై ఉండారు గనక వాళ్ళ ఐదు మందితో మాట్లాడిన తర్వాత పంచ కుంతిదేవి కూడా అక్కడుంటే కుంతిదేవి దగ్గరకు వచ్చాడు అత్తమ్మ నీకేం కావాలో చెప్పు ఒంటరిగా ఉంది తాను ఉన్నాడు చెప్పు అత్తమ్మ నీకేం కావాలో చెప్పు అన్నాడు ఎందుకంటే ఆమె దుర్భరస్థితిని భరించలేక తానే ఏం కావాలంటే అది ఇస్తాడు మోక్షం ఇచ్చే జనార్దనాథ్ నాయన నాకు మోక్షమే కావాలంటే ఇచ్చేస్తాడు ఆయనకేం అసాధ్యం ఆయనకి దుస్సాధ్యం ఉందా చెప్పండి అప్పుడు అడిగింది ఈ మాట అన్నది నాయన కృష్ణ అడుగుతున్నావు గనక నాకంటూ కోరికలు లేవు నాది కామనారహిత భక్తి నిష్కామ్య భక్తి నేను ఆలోచించినా కూడా ఏ కోరికలు ఉన్నాయో నా మనసులో నాకు అర్థం కావడం లేదు కనుక నేను ఒక్కటే అడుగుతున్నా విపద సంతున్న శ్వత్ నహ మాకు విపద ఆపదలు ఏవైతే ఉన్నాయో శశ్వత సంతు అది నిరంతరం మాకు ఉండుగాక ఎందుకని యాసు సంకీర్తే హరి ఆ బాధలు గనక నిరంతరం ఉంటే కృష్ణ చూస్తున్నాను నేను హస్తినాపురంలో ఉన్నప్పుడు ఇంద్రప్రస్థంలో ఉన్నప్పుడు అన్ని భోగాల మధ్య ఉండేటప్పుడు నువ్వు జ్ఞాపకం వచ్చేవాడివే కాదు అరణ్యవాసం వచ్చేసిన తర్వాత అనుక్షణం నా బిడ్డలు కష్టపడుతూ ఉంటే ధర్మాత్ములైనటువంటి నా బిడ్డలకి బాధలేంటి దురాత్మలైనటువంటి దుర్యోధనాధులు రాజ్యాన్ని పరిపాలించడం ఏంటి అని బాధపడుతూ నిరంతరం ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా అనుక్షణం నీ స్మరణతోనే గడిపాను ఒక దశలో నాకు బాధలు అనేటివి ఎట్లా ఉంటాయా అనే ఆలోచన కూడా వచ్చింది అంటే లేకుండానే పోయింది కనుక నిన్ను మరిపింపజేసేటువంటి సుఖాల కన్నా నిన్ను జ్ఞాపకం చేసేటువంటి దుఃఖాలే నయమేమో ఎందుకని సుఖాలు వచ్చినప్పుడు నేను ఎప్పుడు నిన్ను తలచలేదు దుఃఖాలు వచ్చినప్పుడే నిన్ను తలుస్తూ ఉన్నాం గనక కృష్ణ ఇంకా ఈయన ఆయన మాకు ఇంకా ఎక్కువగా నిన్ను తలుస్తాం అని ఎవరైనా ఉన్నారో ఈ విధంగా ప్రార్థన చేసిన వాళ్ళు ఒక కుంతీదేవి ప్రార్థన చేసి రేరు ఇంత ప్రకాశతే వాపి పాత్ర అందువల్ల ఆ తల్లి ఎప్పుడు నా హృదయంలో కదులుతూ ఉంటుంది అందువల్ల నేను ఉపన్యాసానికి ముందు ప్రార్థన చేస్తాను చూసారా కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమ ఇది కుంతి కృష్ణుణ్ణి ప్రార్థిస్తూ పలికిన శ్లోకం ఇది అంటే అంతగా నా హృదయాన్ని కట్టిపడేయడం వల్ల ఆ శ్లోకాన్ని నేను ఎప్పుడూ ప్రారంభంలో ముందు ఆ శ్లోకం చెప్పుకునే నా ఉపన్యాసం ప్రారంభం చేస్తూ ఉంటా ఆ తల్లింత కష్టాలు పడలేదు కానీ కష్టాల్లో మునిగి తేలిన వాడిని గనక వాటిల్లోనే కాస్త బుద్ధి రాటు తెలింది గనక దాంట్లోనే కాస్త బుద్ధి వికసనం కలిగింది కనుక శాస్త్ర హృదయం అంతా అర్థం కావడానికి జీవితంలో పడినటువంటి బాధలే కారణమేమో ఈ బాధలే బోధల్ని తీసుకొచ్చి పెట్టాయేమో అనేటువంటి ప్రగాఢమైనటువంటి భావం నాలో ఉండడం వల్ల సామ్యం ఉండడం చేత ఆ తల్లి పాడినటువంటి ఇది ఆమె ఎప్పుడూ జ్ఞాపకం వస్తూ ఉంటుంది కాబట్టి వినేటువంటి శ్రోతలలో కూడా ఎంత దుఃఖాల్లో ఉన్నారో ఎన్ని బాధల్లో ఉన్నారో అనేటువంటి భావన కూడా హృదయంలో ఆ శ్లోకంతో కూడా ఎంటర్ అవుతుంది అందువల్ల ఏ ఉపన్యాసంలో కూడాను జీవితాలకే సంబంధించి ప్రతి ఒక్కరు అంటుంటారు నేను ఒక సబ్జెక్ట్ చెప్తాను నేను ఒక ఐదు సూత్రాలు చెప్పాను అనుకోండి నేను నాతో సూత్రాలు చెప్తాను అంతేగాని మీ జీవితాలు చెప్పాను మీరు కావాలంటే ఏ యజ్ఞములైనా సరే ఇట్స్ ఏ ఛాలెంజ్ మీరు కావాలంటే చూడండి మీరు కాముగా వెళ్లే వ్యక్తులతో పక్కనే పోతామండి వాళ్ళు ఏదో మాట్లాడుతుంటారు మధ్య మధ్యలో చెప్తుంటారు ఈరోజు అంతా నన్ను గురించే చెప్పాడు అసలు ఆయన ఎవరో మనకు తెలియ తెలియదు అనుభవంగా చెప్తున్నాను చిన్నతనంలో చెప్పారంటే భయంగా ఉండేది కానీ ఇప్పుడు ఏం పర్వాలేదు కదా మునిగిపోయినాం కదా అరవై ఆరు కదా చెప్పొచ్చు కాబట్టి అలా అనుకుంటూ ఉంటారు వాళ్ళు నాకు తెలియదు వాళ్ళ సమస్యలకు పరిష్కారం ఇక్కడ అంటే ఆ ప్రార్థనలోనే ఉంటుంది ఏమో భగవాన్ ఇంతకాలాన్ని వీళ్ళు వెచ్చించి ఇంత టైం స్పెండ్ చేసి ఇక్కడొచ్చి కూర్చుంటున్నారంటే ఈ రోజుల్లో అంత తేలికైనటువంటి పని కాదు గనక ఎవరి హృదయాల్లో ఏ బాధలు ఉన్నాయో అన్నీ తెలిసిన వాడివి తొలగించగలిగినటువంటి వాడివి నీవే గనక నిన్ను ప్రార్థిస్తూ నేను స్టార్ట్ చేస్తున్నా భావన కాబట్టి బాధల ప్రపంచంలో బోధల మధ్య ఒక అవగాహన ఇది అర్థమవుతుంది అందుకని ఆర్చుడైనా జిజ్ఞాసు అయినా అర్ధార్ధైనా వీళ్ళు కామనాభక్తులైనా సకామభక్తులే అయినా భక్తి చేస్తూ ఉన్నారు కనుక వీళ్ళు సుకృతాత్మలు అంతే ఇంకేం లేదు కాబట్టి గతంలో ఇట్లా వీళ్ళని ఉద్ధరించినటువంటి సన్నివేశాలు మనం చాలా చూసాం సునీరిమై సునీరిమైర్మా కేనేర భరో సా ఆడే సవారో పిచ్చ నిర్బల కేనేరి మైనే చాలా విన్నాం సునేరి మైనే నేను చాలా విన్నాను ఏమని నిర్బలకే బలరామ్ బలము లేనటువంటి వాళ్ళకి బలం ధనము లేనిటువంటి వాళ్ళకి ధనము ఎవరికి ఏది లేదో అది భగవంతుడు తానై సమకూర్చినటువంటివిడే సవారో పిచల్లే సాడే గతంలో చాలా సాక్ష్యాలున్నాయి చల్లే సాక్ భరో సంతనికి సంత పురుషుల్ని పరమేశ్వరుడు అనుగ్రహించినటువంటి సన్నివేశాలు కాపాడినటువంటి సన్నివేశాలు బాధలు తీర్చినటువంటి సన్నివేశాలు అనేకం సాక్ష్యాలున్నాయి అందువల్ల చాలా విన్నం బలం లేని బలం నీవేనని కష్టాల్లో ఉండేటువంటి వాళ్ళకి ఈ కన్నీటి కరలిని దాటించేటువంటి కమనీయమైన కరుణా నౌక నీవేనని సునేరి చాలా వినున్న మేము దృపదృతానే रुपद सुता निर् पल भइएता दिन कहलाए नि जम ह्रुपद सुता निर् पल भइएता दिन कहलाए न जता हासन की पूजा तकी भई वसन रूप भय श्या दुशासन की बुजात की तू भय वसन रूप भय श्याम वसन रूप भय श्या ఎట్లా భగవంతుడు తా దిన్ ఆ రోజు ఈ రోజు కాదు ఆ రోజు అలాంటి భక్తి కలిగితే ఈ రోజు కూడా అది దాని అర్థం దృపద సుత ద్రౌపది నిర్బల భయ అంతమంది మధ్యలో అబల నిర్బల అయిపోయి ఏ బలమూ లేకుండా శక్తిహీనంగా నిలబడిపోయింది దుశ్శాసనుడు వచ్చాడు దుర్మార్గుడు నిండు సభలో వలవలు ఓడదీస్తున్నటువంటి సమయంలో ఎటువంటి వాళ్ళు ఉండాలా సభలో ధర్మరాజు అక్కడే ఉండాడు భీముడు ఉండాడు అర్జునుడు ఉండాడు నకలుడు ఉండాడు సహదేవుడు ఉండాడు ధర్మాత్ములైనటువంటి భీష్మ ద్రోణాధుడు ఉండాలి అందరి మధ్యలో చీలబెట్టి లాగుతూ ఉంటే ఎందుకని వాడినే తీసుకొచ్చారంటే వాడికి భుజబలం ఎక్కువట దౌర్భాగ్యభ భుజబలం కనుక వాడైతే లాగగలడని తీసుకొని వచ్చి వాడిని వేస్తే ఏమైంది దుశ్శాసన్ ఓహో పెద్ద భుజబలం కలిగిన వాడే ఒక స్త్రీ నిండు సభలో నిలబడుకొని ఉంది ధర్మానికి పరీక్ష సత్యానికి పరీక్ష శీలానికి పరీక్ష భక్తికి పరీక్ష వాడు పట్టుకొని లాగుతున్నాడు చీరని ఏ క్షణానికి ఏం జరుగుతుందో నిశ్శబ్దంగా ఉంది మొత్తం సభ వాయుదేవుడు వేర్చాలంటే భయపడతా ఉన్నాడు ఆ సన్నివేశాన్ని చూచి అటువంటి పరిస్థితుల్లో ఎంత లాగుతూ ఉన్నా కుప్పల కుప్పల పడుతూ ఉండాయట వాడి భుజ బలమంతా ఇటుబోయిందో నిర్బలగా మనకు కనిపించింది ద్రౌపది బలం లేనిటువంటి స్త్రీగా శక్తిహీనంగా మనకు ఒక్క రెండు నిమిషాల ముందు కనిపించింది ఇప్పుడు శక్తిహీనంగా ఎవరు మారంటే దుశ్శాసనను మారాడు దుశ్శాసనకి భుజాతకిత భై వసన రూప భయశ్యామ అంత బలమా స్త్రీకట్లో వచ్చిందండి అవాళ్ళకి లే వస్త్రంలో ఉంది బలం అంటే బలం వస్త్రంలో ద్రౌపదిలో ఏమి లేదు ద్రౌపదిలో భక్తి ఒక్కటే ఇంకేం లేదు శక్తి అంతా వస్త్రంలో ఉంది ఎందుకో తెలుసు సార్ వసన రూపు భయ శ్యామ అది వస్త్రం కాదు సార్ వాసుదేవుడు సార్ ఆ తల్లిని కవచం లాగా కప్పి ఉండేటువంటి వాడు వాసుదేవుడు కాబట్టి వాసుదేవుడిని ఈడ్చేంత శక్తి ఎవరికి వస్తుంది ప్రపంచంలో సర్వం వసతి అంతటిలో నిండి నిబిడీకృతమైనటువంటి వాడు వాసుదేవుడు అటువంటి వాడిని ఈడ్చేటువంటి శక్తి వీడు భుజాలకు ఎక్కడి నుంచి వస్తుంది ఎంత లాగినా చివరికి భుజబలం పోయిందే గాని భక్తి జయించింది అక్కడ కాబట్టి ఆ రోజు దుఃఖంలో ఉండేటువంటి ద్రౌపది ఆర్తురాలు ఆర్తో జిజ్ఞాసు ఆ దుఃఖంలో పరమేశ్వరుని ప్రార్థిస్తే పరమేశ్వరునికి అనుగ్రహం చేత ఆ మహాకష్టం నుంచి మహాపద నుంచి విడిదల పొందింది భక్తి ప్రధానం భక్తి ప్రధానం నువ్వు దేనికోసమన్నా ప్రార్థన చేయి భగవంతుడి కోసం నువ్వు ప్రార్థన చేసినప్పుడు అది భక్తి పవిత్రంగా ఉంది గనక నీ బాధలను అర్థం చేసుకో నీ కష్టాలను తొలగించేవాడు పరమేశ్వరుడు కనుక ఆయనకన్నా మరొకరిని ఆశ్రయించడానికి ఈ ప్రపంచంలో లేదు కనుక అది రాజస్వభక్తి అయినా తామసభక్తి అయినా సాత్విక భక్తి అయినా ఎవరిని ఎవ్వరూ వేలెత్తి చూపెట్టాల్సిన అవసరం లేదు ఆయన ఏదో డబ్బు కోసం ప్రార్థిస్తున్నాడు అండి అనవసరం ప్రార్థిస్తున్నాడు అంతవరకు చూడు ఈరోజు దానికోసం ప్రార్థిస్తాడు రేపు మరొక దానికోసం ప్రార్థిస్తాడు అలా పెరుగుతూ ఉంటుంది ఒక దశలో నువ్వే కావాలి కృష్ణాని కనుక తిరిగిందే ఆ తర్వాత దేనికోసమో ప్రార్థించాడు దేనికోసమో ప్రార్థించ పిల్లలు చూస్తూ ఉంటాం వాడు గొడవ ఉంటాడు అన్నం తల్లి నో నాకు రూపాయి ఇస్తే తింటానంటాడు ఇస్తానులేరా తినరా చిన్న పిల్లవాడు నాకు రూపాయి ఇస్తేనే తింటా ఇంకేం చేయాలి వాడు తినడు తండ్రి వచ్చి కొట్టబోతాడు తల్లి చెప్తుంది కొడితే దెబ్బ తింటాడు వాడు అంతే దప్ప వాడు అన్న తినడు ఎందుకని నీ కొడుకే కదా వాడు కానీ అప్పుడు ఏం చేయాలి రూపాయి తెచ్చి ఇవ్వాలి వాడికి ఒక రూపాయి బెడ తెచ్చిస్తాడు తండ్రి చె చెడుట్టేవాడు నా కడుపులో ఆవిడంటే అది అది కూడా నీకు సంబంధించింది నా కడుపులో పుట్టాడు కానీ నువ్వు ఇచ్చేసిపో రూపాయి రూపాయి ఇస్తే అక్కడి నుంచి వాడు ఎటుపోతుంటే అంటే చూస్తుంటాడు తండ్రి వాడు పడేస్తాడు ఏమో రూపాయలు పూర్వపు రోజుల్లో లేడు అసలు రూపాయలు ఏమోండి ఓ పది పైసలైనా కూడా తండ్రి చూస్తుండేవాడు వాడు ఎక్కడైనా పడేస్తాడు చిన్నపిల్లవాడు కదా భార్య చెప్తుంది నువ్వు ప్రశాంతంగా ఉండవా పెళ్ళి అయినప్పటి చూస్తున్నాను నీకు శాంతి లేదు నాకు శాంతి లేదు చివరికి బిడ్డలు కూడా లేకుండా పోయింది కొద్ది ప్రశాంతంగా ఉండు నీకేం కావాలి ఇప్పుడు వాడికి ఇచ్చిన రూపాయి వస్తుంది ఉండవు ఆయన వాడు నాయన రూపాయి ఇచ్చే వాడు బా అంటాడు మళ్ళీ తల్లి వచ్చి ఏమయా నువ్వు కొద్దిసేపు ఊరుకోవా నీకు అవసరం రూపాయి నేను తీసిస్తానంటున్నాడు నువ్వు కమ్ముకుండా పో వాడు పట్టుకొనే ఉంటాడు నిద్రపోయేప్పుడు పట్టుకుంటాడు వాడు అప్పుడు నానొచ్చి అన్నాడు అంటే వాడు కా అంటాడు నిద్రపోనేవాడిని అతనికి అంత ప్రేమ పాపం లక్ష్మి అంటే అంత భక్తి లక్ష్మీభక్తుడు తీరా వాడు నిద్రపోతాడు చూసారా పిల్లవాడు అంతవరకు ఎన్నిసార్లు ట్రై చేసినా ఇవ్వడు వాడు నిద్రపోయిన తర్వాత ఇటువడక నిద్రపోతుంటాడు నిద్ర వచ్చేసిందే వదిలేస్తాడు వదిలేస్తాడు అప్పుడు ఆడు ఇట్రా వదికో తీసుకో ఎందుకని వాడు మేలుకొని ఉన్నంత ఆ రూపాయని వదళ్ళు వాడు నిద్రలోకి వెళ్ళినప్పుడు నువ్వు చెప్పాల్సిన అవసరం లేవు వాడే వదిలేస్తాడు పరాభక్తికి రానంత వరకు అన్ని పట్టుకుంటాం ఈ ప్రపంచంలో ఆ పరాభక్తిలో తూలేవంటే మాత్రం ఆ పారవశ్యాన్ని అనుభవించామంటే మాత్రం ఈ మూడు ఎగిరిపోతాయి అంతే అంతే ఈ గౌణభక్తి ఎగిరిపోతుంది ఆ ఫలరూపమైనటువంటి భక్తి మాత్రమే సిద్ధిస్తుంది గనక గౌణీత్రిద గుణభేదాత్ అర్థాది భేదాత్వా ఉత్తరస్మాత్ ఉత్తరస్మాత్ పూర్వ పూర్వ శ్రేయాయ భవతి అది వీటిల్లో మోక్షమే మనకు ప్రధానం కనుక నాలుగోదైనటువంటి జ్ఞానభక్తికి మనం వెళ్ళాలి కనుక వీటిల్లో ఉత్తరస్మాత్ ఉత్తరస్మాత్ ముందు దానికన్నా తర్వాత తర్వాత దానికన్నా తర్వాతది శ్రేయాయ భవతి అంటే తామసభక్తి కన్నా రాజసభక్తి రాజసభక్తి కన్నా సాత్విక భక్తి అవి శ్రేయాయ మోక్షాయ అది శ్రేయాయ అంటే మోక్షాయ అంటే జ్ఞానభక్తికి ఇవి దారి తీస్తాయి కాబట్టి ఒకవేళ మన దగ్గర తామసభక్తే ఉంటే ఆ తామసభక్తిని రాజస్వ భక్తిగా మార్చుకోవడం రాజస్వభక్తిని సాత్విక భక్తిగా మార్చుకోవడం ఇట్లా ఉంటే చివరికి వచ్చేటప్పటికి అది శ్రేయాయ అంటే జ్ఞానాయ మోక్షాయ ఇది ఆ స్థాయికి తీసుకెళ్తుంది కాబట్టి అన్యస్మాత్ సౌలభ్యం భక్త అది కాబట్టి ఇటువంటిది భక్తి ఎందుకు అన్నిటికన్నా సులభమైంది అని అంటే అన్యస్మాత్ సౌలభ్యం భక్తవు ఈ భక్తిని గురించి ఏం చెప్పారంటే నాయన అనేకమైనటువంటి సాధనలు ఉన్నాయి భగవంతుని పొందడానికి భక్తి చాలా సులభతరం అవుతుంది ఎందుకని ఆత్మత్వేనా సర్వేషాం అనుకూల అది భక్తి చాలా ఇంపార్టెంట్ ఇది భగవంతుడికి ఒక పేరుంది అనుకూలహ భగవంతుడి పేరు ఇది ఎస్ ఎక్కడుంది స్వామీజీ భగవంతుడికి అనుకూలమనే పేరు విష్ణు సహస్రనామం సార్ విష్ణు సహస్రనామం భగవంతుడికి ఉండేటువంటి వెయ్యి నామాల్లో అనుకూల అనుకూలమనేటువంటిది కూడా పేరు కాబట్టి ఏదైనా మనకు అనుకూలంగా జరిగింది అనుకోండి ఈ ప్రపంచంలో తద్వారా నీకు ఆనందం వచ్చింది అనుకోండి అప్పుడే అనుకోవచ్చు ఎందుకని ఇదంతా నాకు అనుకూలంగా ఉండడం వల్లనే ఇది జరిగిందంటారు కదా అనుకూలం అనుకూలంగా ఉండడం అనేది జరిగింది అంటే భగవంతుడు అనుకూలం అంటే భగవంతుడు అనుకూల అంటే సర్వేషాం అనుకూలహ అది అందరికీ అనుకూలం ఎన్నివల్ల ఆత్మత్వేనా ఆత్మత్వేనా సర్వేశాం అనుకూల అందరిలో ఆత్మ ఉంది ఆ ఆత్మే పరమాత్మ కాబట్టి అందరికీ అనుకూలమే ఎందుకని అందరిలో ఉన్నాడు గనక అందరికీ అనుకూలమే కాబట్టి ప్రాతికూల్యం అనేటువంటిది లేనేలేదు ఎవరికీ ప్రతికూలం కాదు గనక జ్ఞానీ భక్తుడికి తానే తనను సమర్పించుకుంటూ ఉంటే భగవంతుడు అర్ధార్థి ఎవడైతే ఉన్నాడో వాడికి ధనాన్ని సమర్పిస్తూ ఉన్నాడు అందిస్తూ ఉన్నాడు అనుగ్రహిస్తూ ఉన్నాడు అట్లాగే ఆర్తులు ఎవరైతే ఉన్నాడో వాడికి దుఃఖాన్ని పోగొడుతూ ఉన్నాడు జిజ్ఞాసు ఎవరైతే ఉన్నాడో వాడిని ఆశీర్వదించి శాస్త్రం రావడానికి గురువుని ప్రసాదిస్తూ ఉన్నాడు కాబట్టి ఇదంతా కూడాను ఎవరు ఏది చేసినా అనుకూలం కోసమే చేస్తారు ఆ అనుకూలం భగవంతుడే గనక ఆయన గనక మనకు లభ్యమైతే ఇక మళ్ళీ మనం ఆలోచించాల్సిన అవసరం లేదు ఒక విధంగా చెప్పాలంటే ఎప్పుడు అనుకూలంగానే ఉన్నాడు నీకు భగవంతుడు ఇప్పుడు భగవంతుడు అందరికి అనుకూలమే కదా ఆయన అనుకూలంగా ఉంటేనే కదా మన శ్వాసలు తీసుకుంటున్నా ఆయన అనుకూలం కానప్పుడు ప్రతికూలంగా మారితే ఆక్సిజన్ అందదు అది విషయం కాబట్టి అందరికీ అనుకూలంగానే ఉన్నాడు అలా అనుకూలంగా ఉన్నాడు తెలిసి నువ్వు ఆయన్ని ఆరాధించావనుకో ఇంకా ఎక్కువ అనుకూలమైపోతాడు అంతే ఇంకేం లేదు నువ్వు గుర్తించడంలో ఉంది అంతా అంతా భగవంతుడి దగ్గర నుంచే నీకు వస్తుంది నువ్వు గుర్తించేవనుకో అది ఫలరూపంగా మారుతూ ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే మనకి ఇది అర్థమైపోయిందో భగవంతునికి అనుకూలంగా జీవిస్తామే కానీ ప్రతికూలంగా జీవించలేము అలా అనుకూలంగా జీవిస్తూ ఉండడంలో భగవంతునితో సంబంధాలు ఏర్పడుతూ ఉంటాయి ఇప్పుడు నిత్యం ధర్మాచరణ ఉంది మనం చేసే కార్యాలలో ధర్మంగా ఆచరిస్తూ ఉన్నాం ధర్మం ఎవరు ధర్మరూపంలో దైవమే ఉన్నాడు అనుకూలం తదనుకూల ఆచరణం తద్వేషం ఉన్న పరమ వ్యాకుల తేతి అర్థమైంది ఇప్పుడు అనుకూల ఆచరణ కాబట్టి అందరికీ అనుకూలం పరమేశ్వరుడే ఆయనే అనుకూల స్వరూపం గనక అందువల్ల అన్యస్మాత్ సౌలభ్యం భక్తం కాబట్టి అన్నిటికంటే కూడాను భక్తి చాలా సులభమైనటువంటిది ఆయన యొక్క ప్రమేయం లేకుండా మన జీవితంలో ఏది జరగదు సరేనా కానీ పూర్వపుణ్య విశేషం లేకపోతే భగవంతుడి మీదకి మనసు మారలేదు ఒకవేళ లేకపోయినా ఇప్పుడైనా దాన్ని తయారు చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే ఎవరు మనకు అనుకూలంగా ఉండరు ఎవరైతే నిరంతరం మనకు మీద దయను కురిపిస్తూ కురిపిస్తూ ఉండారో ఎవరి అనుగ్రహం మన మీద ఉండడం వల్ల ఈరోజు మనం మనంగా ఉంటూ అటువంటి పరమేశ్వరుడిని గుర్తించడంలోనే పరాభక్తికి మార్గం సుగమం అవుతుంది ఆనతి లేనిదే పుట్టదు ధరణిలో దోమైనా శివునియానతి లేనిదే పుట్టదు ధరణిలో దోమై ఏం లేదులే అందరు చేయమంటారు కదా నేను దోమ అన్నాను ఏ కొద్ది అవుతున్నారు ఏది స్వామీజీ చీమనపై దోమ అయ్యో లే నేను రాసిందే కదా రామజోగి చిట్కారులు కనుక కావాలని రాశాను అట్లా కొద్ది వెరైటీ మనసుకి ఎప్పుడు వెరైటీ కావాలి కదా శివుడు అగ్ని ఏదో చీమ అనే కొట్టని అందరు చెప్తా ఉంటే కొద్దిగా ఒకసారి చీమని చీంబి మీదనే ఎందుకు అంత ప్రేమ దోమను కూడా ప్రేమిస్తాం ఎందుకంటే పిలవకుండా ఇంటికి వచ్చి అతిథి కదా దోమ పిలిస్తే కానీ చుట్టాలు రారు పిలవకుండా వస్తుంది దోమ శివుని ఆనతి లేనిదే పుట్టదు ధరణిలో దోమీనా చేసిన పుణ్యము లేకుంటే చేసిన పుణ్యము లేకుంటే పుట్టదు శివునిపై మనసైనా చేసిన పుణ్యము లేకుంటే పుట్టదోషిమి మన సైనా లేనిది ఎప్పుడు తది రాబోదు లేనిది ఎప్పుడు తది రాబోదు ఉన్నది ఎన్నడు దూరము కాదు లేనిది ఎప్పుడు దలి రాబోదు ఉన్నది ఎన్నడూ దూరము కాదు అన్ని ఆయన ఆగ్రితోనే జరుగుతూ ఉన్నాయి దాన్ని మనం గుర్తించినప్పుడు భక్తి మనలో పల్లవిస్తుంది ప్లీజ్ ఓ పూర్ణమదూర్ణమిదం పూర్ణ పూర్ణముదే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవీ శాంతి శాంతి శా